సర్వోన్ను సర్వాది సర్వకృపా మా జీవితంలో ప్రవేశపెట్టినందుకు మీకు ఆయన ఏ దిన రకంగా మాకు సహాయం చేయండి మమ్మల్ని మా కప్పుడు ముఖ్యంగా రాకడతాను సహాయం చేయండి సత్యపు వార్త మాత్రమే మేము వెలుత గ్రహించటం మాకు సహాయం చేయండి సదే ప్రభావ కూడా సత్యమును మాత్రమే బోధించటం మాకు సహాయం చేయండి తదే ఈ విదేకాల సమయము మీకు మహిమక రకంగా సరే ఆ పాటల ద్వారాను ఆయన వాక్యము బోధించుకుండా దాతల్ని బలపడుతున్నాయి ముఖ్యంగా ఏ వాక్యము అయితే విసుకుండా కాదు కలిపదేమని వేడుకొని వచ్చుకుంటున్నాం మా హృదయంలో ముప్పై వంటలుగా అరవై వంటలుగా నూరంతలు కాదు కలిం దేవమని వేడుకొని వచ్చున్నాం అదేవిధంగా ప్రార్థనలలో సహాయం చేయండి జవాబులను దాయించేయండి మీ సమయంలో ఆ జవాబు వస్తుందని మేము ఆఫీస్ విశ్వసిస్తుంటున్నాం విశ్వాసంలో అనుకమైన విశ్వాసంలో మమ్మల్ని నడిపించి సరే వచ్చిన ప్రతి సభ్యులు మీరు అర్థం ఎవరైతే రాలేదు వారికి వారి పొలము ప్రభావ సహాయం సేవలు అడుగుతూ ఆరంభించుక్రయుద్దా ఐ హైడెడ్ టు ఫాలో జీసస్ అనే పాటను పాడండి సార్ హలో సార్ మీరు సార్ చంద్రశేఖర్ సార్ ఐ మీడి I confess, when I'm here, I find my rest in you. I fall apart, you're the one that guides my heart. Lord, I need you, oh, I need you. Every alley you my one peace in my right just need oh god how I need you when sin runs deep your grace is more the grace is found easily you are Where you are, Lord, I am free, only bliss is Christ in me. Lord, I need you, oh, I need you, every hour I need you, my one defense, my righteousness. Oh God how I need you so teach my song to rise to you when temptation comes my way when i cannot stand i fall on you jesus you're my hope and faith when i cannot stand i fall on you Jesus you're my hope and stay Lord I need you oh I need you Every hour I need you my one peace my right just need oh God how I need you your my one peaceings my right just need oh god how i need you my one peaceings my right just need oh god how i need how i need you thank you sir praise the lord thank you sir praise the lord sir thank you Thank you, sir. That was beautiful. Sir, if you are from our module, Sam, sir, thank you, brother, uh, for that song, which uh, really touches uh, touching on the part. Huh? For our uh, morning meditation, uh, please turn with me to Hebrews chapter 4, Hebrews chapter 4, Hebrews chapter 4, Hebrews chapter 4, Hebrews chapter 4, Hebrews chapter 5, Hebrews chapter 5, Hebrews chapter 5, విశ్రాంతిలో ప్రవేశించడం మనం వాగ్దానము ఇంకా నిలిస్తుండగా వీళ్ళు ఎవరైనా ఒకవేళ ఆ వాగ్దానము పొందకుండా తప్పిపోనేమో అని భయము కలిగి ఉండము వారికి ప్రకటింపబడినట్లు మనకును తువార్త ప్రకటింపబడి కాని వారు విని వారితో విశ్వాసము గలవారై కలిసి ఉండలేదు గనక విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదాయని కాగా జగదు నాది భయబడినప్పుడే ఆయన కార్యముల సంపూర్తి అయి ఉన్న విశ్రాంతిని గురించి నేను కోపముతో ప్రమాణము వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని ఆయన చెప్పిన మాట అనుసరించి విశ్వాసులమైన మనము ఆ విశ్రాంతిలో ప్రవేశించాము మరియు దేవుడు ఏడవ దిన తన కార్యములన్నిటినీ ముగించి విశ్రమించండి అని ఏడవ దినము గురించి ఆయన ఒక చోట చెప్పి ఉన్నాడు ఉడియూ గాక ఈ చోటుననే వారు నా విశ్రాంతిలో ప్రవేశించరు అని చెప్పి ఉన్నారు కాగా ఎవరో కొందరు విశ్రాంతిలో ప్రవేశించి మాట నిశ్చయమునుకను నేడు మీరు ఆయన మాట విని ఎడల హృదయములను కఠిన పథకంలో కొనకుడని ప్రకారము ఇంతకాలంలో తరువాత దావిదు గ్రంథములో నేడని ఒక దినమును నిర్ణయించుతున్నారు దేవస్సు వారికి విశ్రాంతి కలుగజేసిన తర్వాత మరి ఒక దిగుని గుర్తి ఆయన చెప్పకపోతే నిలిచిందది ఎందుకనగా దేవుడు తన కార్యములను ముంచి విశ్రమించిన ప్రకారము ఆయన ఒక విశ్రాంతిలో ప్రవేశించిన కూడా తన కార్యములను ముదించి విశ్రమించారు కాబట్టి అవిదేవత వలన వారు మనలో ఎవడనూ పడిపోకుండా ఆ విశ్రాంతిలో ప్రవేశించినట్టు జాగ్రత్త పడదు దీని వాప్షన్ లో మనకు చూస్తే విశ్రాంతి గురించి మాట్లాడుకుంటున్నారు రెస్ట్ రెస్ట్ గాడ్ గివ్స్ టు హిస్ చిల్డ్రన్ ఫస్ట్ రెస్ట్ ఇన్ దిస్ వరల్డ్ దాన్ ఇన్ ద కమింగ్ వరల్డ్ ఫస్ట్ విశ్రాంతి మనకి ఈ లోకంలో దాని తర్వాత రానున్న లోకంలో మనం గమనిస్తే ఇజ్రాయల్ ప్రజల్ని ప్రభు దేవుడు వాళ్ళకి విశ్రాంతి ఇచ్చాడు వాళ్ళకి విశ్రాంతి ఇచ్చేటారు కానీ ఈ విశ్రాంతి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళు దాన్ని స్వతంత్రించుకోలేకపోయారు వాళ్ళు ఎందుకు స్వతంత్రించుకోలేకపోయారంటే అవిశ్వాసం వల్ల స్వతంతుకోలేకపోయారు వాళ్ళు ఎలా ఉండిందంటే జీతమంతా ఒక పోరాటంలోనే ఉండిపోయింది కానీ విశ్రాంతిలోకి ఎంటర్ కాలేకపోయారు వాళ్ళు దేవుడు విశ్రాంతి కేవలం ఈ లోకంలోనే కాదు రానున్న లోకంలో కూడా విచ్చేవాడగా ఉన్నాడు అనేది మనకి అర్థం చేసుకుంటారు విచ్ ఏదంటే పర్లోక పర్లోక పరలోకంలో అంటే లోకాన్ని సృష్టించిన తర్వాత ఏ విశ్రాంతి అయితే సంఘీ పొందాడు లోకాన్ని సృష్టించిన తర్వాత ఆ విశ్రాంతి తోటి పోలుస్తున్నాడు అంటే రెస్ట్ విచ్ ఇస్ యాజ్ ఈక్వల్ టు ద రెస్ట్ విచ్ గాడ్ హ్యాడ్ ఆఫ్టర్ హీస్ క్రియేషన్ తర్వాత అంటే ఆ రెస్ట్ కి ఎంతటి వాల్యూ ఇస్తున్నాడంటే ఆ తోటి పోల్స్తున్నాడు దేవుడు ఏ రెస్ట్ తీస్తున్నాడు ఆ రెస్ట్ తోటి పోల్చి ఆ మనకి ఇవ్వబోతున్నాడు అని చెప్తున్నాడు అంటే ఆ పొందాలని కోరుకుంటున్నాడని మనం చూస్తే మనము ఈ సొలోమను తన జీవితంలో సొలోమన్ తన జీవితంలో హీ హ్యాడ్ రెస్ట్ దిస్ హ్యాపెన్ కెన్ హీ ఆస్ట్ గాడ్ ఫార్ విస్డమ్ అండ్ నాలెడ్జ్ టు రూల్ హిస్ పీపుల్ తన ప్రజలకి జ్ఞానంతో Vivekam totti vālani rule cheta anki adigin appadu Devu rengi shakante, God gave much more than what he asked God gave him that which he didn't ask Adagam di chadai Riches, honour, long life And uh, God also gave him wisdom and knowledge And uh, uh, this wisdom, uh, wisdom and knowledge received He uh, such a way that you know, the enemies feared him of the wisdom that he had అక్కడున్న ఎవరైతే శత్రువులు ఉన్నారు భయపడ్డారు సోలమన్కి భయపడి ఈయనకున్న జ్ఞానము అతీతమైన జ్ఞానానికి భయపడ్డారు భయపడే వాళ్ళు దే స్టార్టెడ్ గివింగ్ హిమ్ లాట్ ఆఫ్ గిఫ్ట్స్ ఎన్నో గిఫ్ట్స్ ఇచ్చేసి సొలం జ్ఞానమైన జ్ఞానంతో కూడిన మాటలు వినాలని ఆశపడ్డారు వాళ్ళు అంటే యాజ్ ఇట్ ఇట్ వాస్ లైక్ ఫీజ్ గివింగ్ ఏదో ఫీజ్ ఇచ్చి అయ్యా బాబు నువ్వు నిన్ను మాటలు చెప్పాయ బాబు నాకు ante atlanti gnanam kosam manushulu vechke ee gnanam this wisdom was from god above dev aanke aa wisdom ichchadani aa wisdom aa knowledge aa understanding aanke ichchadani which uh, which made him to be a very good ruler in his kingdom filled with riches his kingdom was filled with riches and there was rest there was no war for 40 years నలభై సంవత్సరాలు యుద్ధం లేని ఒక స్థితి ఏం చేయాలో అర్థం కాలేదు సోలమన్ కి వచ్చిన బంగారం ఇవన్నీ చూసి బంగారం కత్తులు బంగారు కత్తులు బంగారు దాడులు తయారు చేశాడంట అంటే ఎంత బంగారం వచ్చినాడందరూ బంగారం అది తీస్తుంటే ఈ బంగారం ఏం చేయాలని అర్థం కాక రకరకాల వస్తువులు తయారు చేశాడు అంటే అక్కడ అక్కడ ఏం చూపించబడుతుందంటే దర్ వాస్ ఏ గ్రేట్ రెస్ట్ టు సోలమన్ సోలమన్ కి గొప్ప విశ్రాంతి ఇచ్చేట దేవుడు ఈ జ్ఞానము ఎవరో కాదు ఎక్స్ప్రభువే జ్ఞానం మనకి నూతన నియమంలో ఈస్ అవర్ విజమ్ ఈస్ అవర్ విజమ్ అంటే ఫుల్నెస్ వీ టూ హావ్ రెస్ట్ ఇన్ అవర్ లైఫ్ మన జీవితంలో కూడా మనకి విశ్రాంతి ఉంటుందని వాళ్ళకి విషయం డానియల్ అండ్ హిస్ ఫ్రెండ్స్ డానియల్ అండ్ స్నేహితులు ఆ రోజు ఆ కాలంలో డబ్ల్యూఎన్ పట్నంలో They, though they were put into different trials and tribulations, yet they enjoyed the rest from God. If you are a man, you are a man, you are a man, you are a man, you are a man. If you are a man, you are a man, you are a man. The confidence, the resting system that they had in their life. They have a system that has a system. They have a system that has a system. ఎంతగా ఆయన మనసుని ఎరిగిన వారుగా ఉన్నారంటే ఆయన కోసం ఎంత క్రైము చెల్లించడానికి సిద్ధపడ్డారంటే మేము చనిపోయినా పర్వాలేదు అని అంటే అట్లాంటి ఒక స్థితిని చూపిస్తుంది రెస్ట్ దట్ ఈస్ ద రెస్ట్ విచ్ గాడ్ గివ్స్ టు చిల్డ్రన్ ఈ విజ్డమ్ ద లాట్ సేఫ్ ప్రాబ్స్ టూ సిక్స్ ఐ విల్ గివ్ విజమ్ అంటాడు నేను I give wisdom to people. I don't know if I have wisdom. God gives wisdom. Who gives wisdom to God? We have to ask Him. If we have to ask Him, if we have to ask Him, we have to ask Him. If we have to ask Him, we have to ask Him. There is rest to His people. In this case, we have to ask Him, there is rest to His people. which god is god himself god himself had and he wanted to impact to his children elante vidyam ante ikkada chuste vaalla vaalla vaalla three years ante ikkada maranam gunchi ante mana maranam tarvata mana man children ni ayipothayi tarvata we enter into his uh, eternal rest ikkonal rest loki manu enter avtamu the rest which uh, he has prepared for his people akkada a rosh rest for children of israel which they did not enter because of unbelief agishuhasam toti praveshinchala shirasu అవిశ్వాసం గురించి మనం ఆలోచిస్తే అవిశ్వాసము రెస్ట్లెస్నెస్ తీసుకొస్తుందని చూపిస్తుంది ఇక్కడ ఇట్ మీన్స్ రెస్ట్లెస్నెస్ ఇన్ పీపుల్ అని ఇది అవిశ్వాసం రెస్ట్లెస్నెస్ ఏంటి ఆందోళన ఆందోళన అంటే అంటే దో కాన్ఫిడెన్స్ కాన్ఫిడెన్స్ లేదు ఏదో కష్టం వచ్చింది మన జీవితంలో ఈ కష్టం నుంచి మన జీవితం ఇప్పటికీ బయటికి రావు లేకపోతే దేవుడిచ్చే వాగ్దానము చేస్తాడో చేయుడో అవుతదో లేదో చంద్రక్ష అభ్యర్థుల గురించి అదే మాట్లాడుతున్నారు వాళ్ళు విశ్వాసం ఎలా ఉంటుందంట చేసినా చేయకపోయినా అన్నారు ప్రభుత్వ వాళ్ళ రాజుతో అయ్యా వారి దేవుడు మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా అయినా కూడా అవర్ ఫేత్ విల్ నాట్ చేంజ్ దట్ వాస్ ద బిలీఫ్ ఆర్ ట్రస్ట్ ఆర్ ఫేత్ దోస్ త్రీ పీపుల్ ఎంజాయ్ ఫోర్ పీపుల్ ఎంజాయ్ దట్ వాస్ ద విజమ్ విచ్ విచ్ డానియల్ యూజ్డ్ టు సేవ్ ఆల్ ద వైజ్ మెన్ ఆఫ్ బైబుల్ he not only saved himself and his people but he also saved all the wise people in the in the kingdom and that is the wisdom that god's wisdom makes us a saviors in this world devo me gnanam mana ni lokamlo rakshiche varaga chestadanta ila rakshiche varaga chestadi suvartha prakatinchidalana manamu anekulni rakshiche varaga untamu anekulni rakshiche varaga anekulni prabhu degaki kicche varaga untaru kicche varaga చాలా ఇంపార్టెంట్ లేదు దట్స్ వెరీ ఇంపార్టెంట్ పార్ట్ ఇన్ మైఫ్ మా పెద్దమ్మ a లాంగ్ లాంగ్ షీ వాస్ హిందూ కన్వర్ట్ హిందూ కన్వర్ట్ ఆమె అయితే ఆమె కుటుంబంలో ఎవరు ఆమె ఎవరు అంగీకరించలేదు ఆమె ఒక్కటే రక్షణ పొందింది ఎందుకంటే ఒక హాస్టల్లో సిక్స్టిన్ హాస్టల్లో చేరు వల్ల ఆమె ఒక్కటే రక్షణ పొందింది వాళ్ళు ఎవరు ఈమె మళ్ళా చేర్చుకోలేదు ఈమె ఈమె తర్వాత ఈమె మా పెద్దాన్ని పెద్దానికి ఒకటి మ్యారేజ్ అయింది మ్యారేజ్ అయింది తర్వాత షీ షీ హ్యాట్ వచ్చే స్పిరిట్ ఉంది సార్ అంటే ఎప్పుడు ఆమెకి ఒక మామూలుగా ఆడోళ్ళ బ్యాగ్ తగ్గించుకొని ఆడోళ్ళ బ్యాగ్ లో ఎప్పుడు ఆమె చేతిలో ఆ బ్యాగ్ లో ఎప్పుడు ట్రాక్స్ ఉంటాయి ఫస్ట్ లో పోయినా ఇస్తుంది ఆటో ఎక్కినా ఆటో దిగేవాడికి ఇస్తుంది ఎక్కడ పోయినా ఇస్తుంది మాట్లాడుతుంది అవతల వాళ్ళు కొందరు వాదించే వాళ్ళకి పోతే వాదించకుండా వదిలేస్తుంది వినే వాళ్ళకి చెప్తుంది రెండు మాటలు చెప్పి ట్రాక్ ఇచ్చి షీట్ తెలుసు పక్కన ఉన్న వాళ్ళు పిల్లలు కానీ వేరే వాళ్ళు అంటే బంధువులు ఎవరైనా ఉంటే వాళ్ళు వాళ్ళు అవుట్ ఆఫ్ సీట్ అయిపోతారు అది ఇంటర్ ఈమె గా ఉంది ఈమె ఎక్కడి అక్కడ సువార్క్స్ చెప్తుంది బస్సులో ఎక్కడ సువార్క్స్ చెప్పేస్తుంది వాళ్ళకి పక్కన వాళ్ళకి ట్రాక్ కండక్టర్ ఒక ట్రాక్ ఇచ్చేస్తుంది అంటే ఆ ఒక గెట్ సార్ట్ ఆఫ్ సేవింగ్ పవర్ ఆర్ సేవింగ్ స్పిరిట్ are spreading this thing, uh, I, I don't see today uh, in many lives. You don't speak anymore. Whatever is uh, this thing, that wisdom is not there. That sharing part is not there. People don't put themselves uh, to that, uh, that sort of altar where you share. If you go to the store, if you go to the store, if you go to the store, why we cannot give that? If you go to the store, if you go to the store, if you go to the store, if you go to the store, బస్సింగ్ గారి గురించి ఏం చెప్తారంటే బీన్ గారి బస్ లో ఆయన ఎబ్రోన్ వ్యాన్ లో పోతా ఉంటే ఎబ్రోన్ వ్యాన్ నిండా సేవకులు కూర్చోన్నారంట మొత్తం సేవకులు కూర్చోన్నారు అందరు కూర్చో పెట్రోల్ పంప్ దగ్గర పోయి ఆగిందంట పెట్రోల్ కొట్టించుకుంటున్నారు ఎవరో మీటింగ్కి వెళ్తున్నారు ఎగ్రీ పెట్రోల్ కొట్టించుకుంటున్నారు కొట్టించుకుంటుంటే ఇంకా మూవ్ అయిపోతుంది డబ్బులు ఇచ్చే వాడికి డబ్బులు ఇచ్చిన తర్వాత ఇంకా మూవ్ అవుతుంది మళ్ళీ మూవైతే ఆయన ఆగమనండి ఆగు మూవ్ కావద్దు చెప్పి ఆ పెట్రోల్ బస్సు అంటే పిలిచి వరకు ట్రాక్ ఇచ్చి రెండు మాటలు చెప్పాడు వీళ్ళందరూ చూసిన వాళ్ళందరూ సిగ్గుపరచబడ్డారు ఏంటయ్యా అంటే మేమందరం అంటే వీళ్ళందరూ చేస్తారు ఎవరన్నా చేస్తారని చూశాడు ఎవరు చేయలేదు ఆయన చేశాడు అంటే చూపించాడు హౌ టు డూ హౌ టు సర్ దాట్ హౌ టు హౌ టు మేక్ పీపుల్ టు కమ్యూన్ టు దిస్ రెస్టమ్ మనం విశ్రాంతి కాకుండా వేరే వాళ్ళని విశ్రాంతిలోకి తీసుకుని రావాల అదే విషయము అదే సొలం తన జీవితం తన జీవితం జరిగింది ఆయన ఏ రెస్ట్ అయితే పొందాడు దేవుడి దగ్గర నుంచి హి మేడ్ ఆల్ హిస్ కింగ్డమ్ టు రెస్ట్ డానియల్ మేడ్ ఆల్ ద పీపుల్ సేవ్డ్ ఆల్ దీపుల్ అండ్ దెట్ హౌ దెర్ వాస్ రెస్ట్ ఇన్ కింగ్ ద కింగ్డమ్ బికాస్ ఆఫ్ డానియల్ అండ్ ఒక రెస్ట్ ఉంది వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు గ్రేట్ రెస్ట్ బి గేవ్ టు ద కింగ్ అండ్ దీపుల్ దిస్ ఇస్ వాట్ రెస్ట్ విచ్ వాట్ ఎవర్ ఇస్ ద సిచువేషన్ టుడే ఇన్ వాట్ వీఆర్ గేసింగ్ టుడే ఎన్నో విషయాల గురించి మనం ప్రార్థిస్తున్నాం అండ్ ప్రార్థన దేవుడు వింటున్నాడని మనం మనం నమ్మేవారుగా ఉండాలా అవిశ్వాసం ఉండకూడదు విశ్వాసంతో ఉండాలా వెదర్ ద లాడ్ వెదర్ ద లాడ్ యస్ మై ప్రేయర్ ఆర్ నాట్ ఐ విల్ స్టిక్ టు ఇట్ నేను కట్టిన దానికి పట్టుబడి ఉంటాను దానికి ఆ రెస్ట్ విచ్ గాడ్ ఆ రెస్ట్ లో మనం ఉండాలని కోరుకుంటున్నాం ఇస్ ద రెస్ట్ విచ్ కట్టించే రెస్ట్ మనం అదే మనం అనుభవించాల్సిన రెస్ట్ కూడా అది వెన్ వీన్ వెన్ ద రెస్ట్ ఈజ్ నాట్ కంప్లీట్ వెన్ వీఆర్ నాట్ ఇన్ ద కంప్లీట్ రెస్ట్ వీ కెన్ నాట్ షేర్ ద రెస్ట్ ఆల్సో టు అదర్స్ ఈ విశ్రాంతి గురించి జీవితంలో దేవుడిచ్చే విశ్రాంతి పాప నుంచి విముక్తి పట్ట వల్ల వచ్చే విశ్రాంతి అది మనం పంచిపెట్టే వారిగా ఉండలేకపోవచ్చు మనం ఎందుకంటే మనమే ఆ రెస్ట్ లో మనం లేకపోతే దిస్ ఇస్ ద రెస్ట్ విచ్ గాడ్ మాస్ట్ గివ్ టు వాగ్దానం ఇక్కడ వాగ్దానం ఒక్క వాగ్దానం తక్కువైనా కూడా నువ్వు ఆయన విశ్రాంతిలోకి ఎంటర్ కాలే ఉంటుంది ఫస్ట్ వస్తుంది ఒక్క వాగ్దానం ఇఫ్ ఇట్ ఇస్ కమ్ షార్ట్ ఆఫ్ వై ఓన్ ప్రామిస్ ఇట్స్ ఫోర్ వన్ యూన్ వన్ ప్రామిస్ ఇస్ షార్ట్ యూల్ నాట్ ఎంటర్ అంటే ఎంతగా మనము దేవుడు వాక్యం మీద ఆధారపడాలా ఎంతగా ఆయన వాగ్దానాలు మనం అడగాల నాకు ఐ ఫీల్ అషేమ్ ఎన్ని వాగ్దానాలు అడిగిన డబ్బు అయిపోతాక నా జీవితంలో కలవాగం లైఫ్ అయిపోయింది మోర్ దాన్ త్రీ ఫోర్స్ లైఫ్ ఇస్ ఓవర్ అండ్ హౌ మెనీ ప్రామిసెస్ ఓఫర్ ఐ హావ్ క్లెయిమ్ ఇన్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఎన్ని ప్రామిసెస్ అడిగిన నేను రాదం చేయటం వేరే ప్రామిసెస్ అడగటం వేరే ఐ మేట్ ఐ మేట్ ఆస్ ద లార్డ్ ఐ మేట్ డెడ్ బిఫోర్ ద లార్డ్ బట్ promise is, is it it it makes me to demand promise is a demanding situation my jivan of demand just are giving lord give it do it like this because you said mama gana nu chetao kada nu kepao kada nuve kada annao nuve kada adak manao nuve kada achhe manao lana plan plan la jeevan la cheta kada lana sevak jeevan la cheta kada hindu che na jivan that's a that's the right god gave in one in john 112 and he should be called the children of God and authority man gave authority I said children to have the right to have the right and he also gave the right to ask for it to God he not help us to ask lord and to rest in his rest which he wants to give us a nice rest we have a word today this situation of us corona or the problem of the world or cyclone or earthquake ఇంకేదన్నా వైరస్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఇస్ గా ఒక మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ టైమ్స్ ఏమైనా వచ్చిందంటే అండ్ ఇట్ కేమ్ టు పాస్ ఇంగ్లీష్ లో అండ్ ఇట్ కేమ్ టు పాస్ అంటే జరిగింది అక్కడ మోర్ దెన్ ఫోర్ టైమ్స్ ఇట్ ఇస్ రిటర్న్ అండ్ ఇట్ కేమ్ టు పాస్ అంటే అయిపోయింది అంటే ఏది విన్నా కూడా ఫలానప్పుడు అది ఏంటంటే ఇట్ కేమ్ టు పాస్ అంటే ఇదిపోయింది అయిపోయింది ఇట్ ఇస్ లాస్ట్ అండ్ అయిపోయింది అంటే ఏది కూడా మనము ఎక్కువగా దాన్ని దాన్ని మన జీవితంలో పెద్ద కొండలాగా చూడకూడదు అంట అందుకే సాధన చేస్తే ఆ కొండ కొరకు అది తగిలిపోతుంది సముద్రంలో పడిపోతుంది అని చెప్పి చదువు మన విశ్వాసం గురించి మాట్లాడుతుంది అంటే యూ యు డోంట్ సి ఎనీథింగ్ లైక్ హిల్ లైక్ హిల్ ఆర్ ఏ హ్యూజ్ ట్రీ దిష్ కెన్ బి ప్లగ్డ్ అవుట్ అండ్ చూడదు నువ్వు అంటున్నా సీ దట్ యువర్ ఫేత్ ఇస్ స్ట్రాంగ్ అవర్ అండ్ దట్ షుడ్ నాట్ బి అన్బిలీవ్ అవిశ్వాసం ఉండకూడదు మంచి మాటలు చెప్పి మమ్మల్ని బలపరిచినందుకు ముఖ్యంగా దేవుని జ్ఞానంతో కూడిన మాటలు నిజంగానే జీవాన్నిస్తాయి బ్రతికిస్తాయి నాకు ఈ మాట చెప్తుంటే నిజంగానే పాపం ఎవరు బ్రతుకుతారు అని నిన్నంటే ఈ లోకంలో దేవుడు అంటాడు మతీ స్వార్థ పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిది అనుకుంటాను భారం మోస్తున్న సంస్థ పదకొండు ఇరవై ఉంది భారం మోస్తూ అలిసిపోతున్న నా ఇద్దరు ఫ్రెండ్ నేను మీకు విశ్రాంతినిస్తాను ఈ వలస కార్మికుల విషయంలో ఇది జరిగింది ఏమని నేను పాపం ఈ లోకలు ఎంతో ప్రయాసపడి భారం మోసుకుంటూ వాళ్ళు ఆదరించకపోతే దేవుని వాక్యాన్ని చేత మరి మీరు అందరూ వెళ్లడం వాళ్ళని వాళ్ళు కొంత కంఫర్ట్ ఈ విశ్రాంతిని ఇవ్వడం అనేది అది దేవుని మంచి మంచి పని దేవుడు తలంపది దేవుడు అందరికి విశ్రాంతినిస్తానంటున్నాడు ఆయన విశ్రాంతి ఇంకా నిలిచి ఉండగానే మరి జనాలు దాన్ని అర్థం చేసుకుంటున్నారా అర్థం చేసుకుంటున్నారా అనేది ప్రశ్నించుకోవాలి మంచి మాటలు చెప్పారు థ్యాంక్ సార్ మీకు ఈరోజు ప్రార్థన అంశాలు ఎవరికైనా ఏమైనా భారం ఉంటే చెప్పండి ముందు దీని గురించి ఏమైనా ప్రార్థన చేయాల్సి వస్తే చెప్పండి ఒక రిక్వెస్ట్ అండి అభిరామ్ నిర్మలని ఒకసారి ఒక కప్పు గురించి చెప్పాను పిల్లలు లేరు ఆయనకి ఆయన పిచ్చిగా బిహేవ్ చేస్తున్నాడని చెప్పాను నిన్న ఆయన్ని హాస్పిటల్ తీసుకెళ్తాం చూపిస్తాం ఆ టెస్టులు చేపించడంలో విజయ్ బ్రదర్ కూడా సహాయం చేశాడు బిల్ విషయంలో సహాయం చేశాడు అయితే టుడే అంటే వాళ్ళ చుట్టుపక్కల వాళ్ళందరూ ది ఆర్ ది ఆర్ డ్రైవింగ్ దెమ్ ఔట్ ఫ్రం దట్ ప్లేస్ అది ఫ్రీగా ఉన్నారు వాళ్ళ అక్కో ఇంట్లో అయితే వాళ్ళు ఇంట్లో వాళ్ళు గొడవ చేసి చుట్టుపక్కల బాగా డిస్టర్బెన్స్ గా ఉంటుంది అని చెప్పి హాస్పిన్ టు వెకెట్ నా ఇంతకు ముందే వచ్చింది ఆ లేడీ వచ్చి ఇల్లు వెతుకుతున్నాను బ్రదర్ నేను పోయి ఇల్లు వెతుకుతున్నాను ఎక్కడ నుంచి రూమ్ దొరికితే బాగుండు ఇల్లు అందరూ కాలు చేయమంటున్నారు ఇల్లు పోమ్మంటున్నారు ఇక్కడ ఆయన గొడవ చేస్తున్నాడు అని చెప్పి సో ఈ విషయం ఇట్స్ అ వెరీ టఫ్ థింగ్ రాత్రి రాత్రి వచ్చి రాత్రి తెలిసింది మాకు మళ్ళా రాత్రి పండుకోకముందు కూడా మేము మేమంతరం ప్రార్థన చేశాము Uh, the Lord should work in their lives. It's a challenge for all the heathen people who are around them and these are the only believing people in their complete family. Vishwasan channel kutamam hithi and the strong Vishwasan khaadhu kani there is faith. They believe and I know I enjoy it with a book and I don't know what it is. It's on the sound of the mind. Okay sir. I think this is a very good thing. I think వీళ్ళతో పాటు ఈ అభిరామ్ గారిని కూడా మార్నింగ్ ఈవినింగ్ ప్రేయర్ లో కూడా జ్ఞాపం చేసుకున్నాం ఒకసారి సంపత్ని అడిగి కృష్ణా గురించి హెల్త్ గురించి ఏమైనా అప్డేట్ ఉందేమో కనుక్కోండి అండ్ వీ డోంట్ హ్యావ్ ఎనీ అప్డేట్ అందా ఉంది అసలు ఆయన వెళ్ళిపోయి చూసిచ్చాడా ప్రేయర్ చేసిచ్చాడా తర్వాత నేనే అనుకుంటున్నానంటే సార్ ఈ ప్రేయర్ పాయింట్స్ దాదాపు రోజు మాట్లాడుతున్నాం చంద్రశేఖర్ సార్ కూడా చెప్పారు దిస్ కెన్ బి అమన్ పాయింట్స్ వన్ థింగ్ బిల్డింగ్ అవర్ అవర్ ఫెయిత్ మన విశ్వాసాన్ని కట్టబడటానికి అంత వస్తున్నాయి ఆ విషయాల్లో మనం ఏ విధమైనటువంటి ప్రిపేర్డ్నెస్ కలిగి ఉన్నాము అన్నది ఒకటి రెండో విషయంలో ఇప్పుడు ఈ చర్చస్ తెరవబడుతున్నాయి ఏ విధంగా సమావేశాలు ఏ విధంగా కూడికలు ఏ విధంగా ఆరాధన ఈ సంఘ సమావేశాలు ఏ విధంగా జరుగుతాయి వాటికి ఏమైనా రెస్ట్రిక్షన్ ఉంటుంది అలా మూడో విషయం నేనేమని చెప్పానంటే ఈ కోవిడ్ ద్వారా లేక ఈ లాక్డౌన్ పర్యంతరం వచ్చినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సంఘాలని అంటే పెద్ద సంఘాల గురించి మాట్లాడలేదు తొంభై శాతం ఉన్నటువంటి చిన్న సంఘాలు దేవుని కొరకు సమర్పించుకుని వచ్చినటువంటి సేవకుల గురించి మాట్లాడుతున్నాను వాళ్ళు వాళ్ళకి జీవనోపాధి అంటే వాళ్ళు దేవుని పని చేస్తున్నారు దేవుని పని మీద ఉన్నారు బ్రతుకుతున్నారు ఆధారపడుతున్నారు ఇప్పుడు సంఘానికి కానుకలు ఇచ్చేవాళ్ళు లేరు ఆఫరేషన్స్ ఇచ్చేవాళ్ళు లేరు ఇదే భారం అనిపించింది సార్ పేద పాస్టర్ ఏ విధంగా పేద పాస్టర్స్ వాళ్ళు దేవుని కొరకు సంస్థాన్ని సమర్పించుకొని వచ్చారు అవునండి వాళ్ళు మళ్లీ మళ్లీ లోకంలోకి పోయి ఇంకొక ఉద్యోగం చేసుకునే స్థితిలో లేరు ఆ విధమైనటువంటి ఎక్స్పెక్టేషన్ కూడా మనం ఇది చేయకూడదు బట్ హౌ వి ఆర్ గోయింగ్ హౌ హౌ దట్ పర్టిక్యులర్ ఇష్యూ ఈస్ గోయింగ్ టుకిల్ ఒక సైడ్ మనం ఏమైనా ప్రార్థన చేస్తున్నామంటే కోత విస్తారంగా ఉంది ఇక్కడ కోత వారిని పంపమని అడుగుతా ఉన్నాం ప్రార్థనలు అవునా అనేక కోట్ల మందికి ఇంతవరకు ప్రభు గురించే తెలియదని మనం ఒకవైపు ప్రార్థన చేస్తున్నాం రైపు ఈ పరిస్థితి ద్వారా ఉన్న అంటే ఎవరైతే ఆల్రెడీ దేవన సేవలో ఉన్నారో పూర్తిగా సమర్పించుకొని వారి జీవితం రక్షించుకోవాలి సంబంధించినటువంటి విషయాల్లోనే వాళ్ళకి కాబట్టి ఈ మూడు విషయాలు నేను ఏదైతే చెప్తున్నానో ఈ మూడు విషయాల గురించి మనం కంటిన్యూస్ గా ప్రార్థన చేద్దాం పాయింట్ నాట్ ఓన్లీ ఇన్ దిస్ మీటింగ్ బట్ ఈవినింగ్ మీటింగ్ లో కూడా ఇండివిజువల్ ప్రేయర్ లో కానివ్వండి ఈవినింగ్ ప్రేయర్ లో కానివ్వండి జ్ఞాపకం చేసుకోవాల్సి ఓకే సార్ ఓకే ఓకే థ్యాంక్ యూ గారు సార్ సార్ సార్ మొట్టమొదటి మీరు ప్రార్థన చేయండి ప్రార్థన చేయాల్సిన అంశాల్లో ఈ అభిరామ్ గారి గురించి క్రిష్టినా గురించి ఇద్దరు జాషి వాళ్ళ గురించి ఒక పాయింట్ అది రెండో పాయింట్ ఈ పేద పాస్టర్ ఎవరైతే ఉన్నారో దేవుడు వాళ్ళని ఎవరో ఒకళ్ళ ద్వారా సపోర్ట్ చేయించాలని ఆ భారం మీకు కూడా ఉంది వాళ్ళ గురించి ప్రార్థన చేయండి తర్వాత మన జీవితంలో దేవుడు ఒకవేళ రాక ఇప్పటికి ఇప్పటికొస్తే మన సిద్ధపాటు ఎంతవరకు కలిగి ఉన్నాము ఏ పరిస్థితిలో ఉన్నావు ఈ రోజు మనం అంటే కాదు ఈ గ్రూప్ లో కాదు ఈ రోజు క్రైస్తవ సంఘాల పరిస్థితి వీటి గురించి ప్రార్థన చేయండి సార్ ఓకే ఓకే మహాగణుడు మహోన్నతుడైన మా ప్రియన పర్వకూడతీ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు వందనము స్తోత్ర తెలియచేస్తున్నాం ఒక అవకాశాన్ని బట్టి వందనాలు మీరు మాతో మాట్లాడే విధానాన్ని బట్టి మా జీవితంలో మేము ఏమి చేసుకున్నాం బ్రదడానికి నీ సువార్త అయితే చేయాలి నేను సువార్త గుర్చినటువంటి భారం అయితే కలిగి ఉండాలి ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టుకోకుండా మేము పని చేయడానికి సువార్త ప్రకటించడానికి ఆత్మలను మా ప్రభావ రక్షణలోకి నడిపించడానికి సహాయం చేయండి ఆ రోజుల్లో మా పిత్రులైనటువంటి వారు దాన్యాలు సోలుమాను వీళ్ళందరూ కూడా మా తండ్రి జ్ఞానం ద్వారా ఏదో రకంగా నీకు ఉపయోగపడగలిగారు దాన్యాలు వరకు అయితే మా జ్ఞానం చేత దేశంలో ఉన్నటువంటి వారు కనులైన వారు జ్ఞానవంతులైనటువంటి వారు నశించుకోకుండా వారిని రక్షించగలిగింది నాయన మాకు జ్ఞానము నిరర్థకం కాకుండా ఇచ్చిన వనరులు నిరర్ధకం కాకుండా వ్యర్థంగా పోకుండా అది ప్రయోజనంగా ప్రయా ప్రయోజనార్థం మీ మహిమార్థము ఉపయోగించినట్లుగా ప్రభు సహాయం చేయమని ప్రాధపడుతున్నాను కులబ చూపించండి చక్కని మాటలు మీరు మాకు వినిపించారు తండ్రి జ్ఞానము మీరే మీరు మా జీవితాలను గఢాంధకారంలో వదిలిపెట్టకుండా వెలిగించారు వెలుగు మిమ్మల్ని చేశారు ప్రకాశమానంగా చేశారు ఆదరించారు అందుబట్టి మీకు స్తోత్రం మతీ మా ప్రభ ప్రాముఖ్యంగా ప్రార్థన చేస్తున్నాం మేము ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉంటా ఉన్నా ఆయన రప సేవకులకి తీసుకురండి ప్రభు చూపించండి అయ్యా పంట విస్తారంగా ఉంది పోసేవారు పనివారు లేదని ఇలా ఎన్నో రకాలుగా ప్రభావ కానీ ఆ సంపూర్ణ సేవలో మా ప్రభుత్వాన్ని పంటను కోయడానికి కొట్టడానికి వచ్చేటువంటి సేవకులు యథార్థంగా నమ్మకంగా చేసేవారు బాధపడుతున్నారు వారి గురించి మేము మా తండ్రి మా ప్రభుత్వ చేయవలసినంత చేయలేకపోతున్నాం అనేటువంటి బాధ ఉండిపోయింది మన్నిసండి మా తండ్రి మేము మేముగా చేయాలంటే మా లేదు మా తండ్రి మీరు మాకు ఇస్తే తప్ప కనుక మా ప్రభుత్వ తండ్రి మీరు ఎవరెవరితోనో మా ప్రభుత్వ తల్లి మాట్లాడతారో మీరు మాట్లాడి అలాగే ఎంతమంది సేవకులు బాధపడుతున్నారో వారు ఎందుకు అనవాసంగా సేవకు వచ్చాను నా భార్య బిడ్డలు పసుపు పెట్టాల్సి వస్తుంది నేను ఎది ఏదైనా పనిచేసుకుంటే బాగుండే ఎందుకు ఈ సేవ అనేటువంటి ఆలోచనలు వారికి రాకుండా తిరిగి మళ్లీ వారిపోకుండా నాగటి మీద చేయబెట్టి వెనక్కి తిరగకుండా నీ కొరకు నిలబడ్డానికి నిందలైన ఆకలైన పస్తులైన కష్టమైన మరణమైన వెనకి తిరిగిపోకుండా నిలబడి నీ పనులలో నా తండ్రి నీ తోటలో పనిచేసేటువంటి వారు మా తండ్రి ప్రభావం అభిషేకించండి అట్టి ఆలోచన జ్ఞానం వారికి ప్రసాదించండి అట్టి సంపూర్ణమైన బలమైన సమపుణ అంకిత భావం వారికి ప్రసాదించమని ప్రాధపడుతున్నాను కృప చూపించండి మహిమ మీకి ఘనత ప్రభావాలు మీకే ఆరోపిస్తున్నాను సహాయం చేయండి నా నమ్మదగిన దేవుడా మహోన్నతుడైన దేవ మహాగనుడైన దేవ కనికరము గల దేవ కృప కలిగినటువంటి దేవానికి వందనాను స్తోత్రాలు తెలియజేస్తా నా ప్రీడ నా రక్షకుడ నా దేవ నా తండ్రి నా యజమానుడానికి స్తోత్రం ఎంత మంది అలా సేవకులు బాధపడుతున్నారు మీరు ఈ కరోనా కష్టకాలం అయ్యా మా ప్రభుత్వ సడలింపులు అయితే వచ్చినాయి లాక్ డౌన్ లో కొంచెం కొంచెం అన్ని ప్రభుత్వ వదిలేస్తున్నారు చందరు చేతులు ఎత్తేస్తున్నారు కానీ మా విషయంలో మాత్రం మీరు చేతులు ఎత్తలేదు ప్రభు నత్తండి మీరు మా ఏళ్ళ బాధ్యత కలిగి ఉందని చూస్తూ అవుతాం మా ప్రభావ నత్తండి ఈ సడలింపుల టైంలో కూడా మా ప్రభావ కొన్ని నిబంధనలతో కూడినటువంటి సడలింపులు ఇస్తూ ఆరాధనలు ప్రభుత్వ మరి ఇంతకు ముందు జరిగినట్టుగా స్వేచ్ఛగా జరగడానికి మాత్రం అవకాశం లేని పరిస్థితి దుస్థితి ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఎంతమంది అయితే చిన్న చిన్న చెరు సేవకులు ఉన్నారు మా ప్రభుత్వ వారందరూ కూడా మా ప్రభు అంత కొద్ది కొద్ది పరిచర్ మీరు సహాయం చేయండి జ్ఞాపం చేసుకుని ఆదరించండి వారికి కావాల్సినటువంటి వనరులు వారికి దయచేయండి సేవలు వారిని బలంగా వాడుకోనండి ఏ పరిస్థితులైనా వారి సమయాన్ని వ్యర్థంగా గడపకుండా నీ కొరకు పనిచేయడానికి నీ పని ధ్యయంగా బ్రతకడానికి సహాయం చేయమని ప్రాధాయపడుతున్నాను చూపించండి తండ్రి మహిమ మీకు ఘనత ప్రభావములు మీకు ఆరోపిస్తూ ఉన్నా అదే విధంగా ప్రభు కనికరం గల మరి అనారోగ్యంతో బాధపడుతున్న మా ప్రియులను బట్టి మీకు వందనాలుగు స్తోత్రాలను ఆయన జ్ఞాపకం చేసుకుని దర్శించండి ఇద్దరు జాషువాళ్ళను బట్టి వందనాలు ప్రభు మీరే మా ప్రభు మీ గాయపడిన హస్తం చాచి వారిని మా ప్రభ మొట్టమొదటి ప్రార్థన చేస్తున్నాం మేము వైద్య శాస్త్రాల వైపు చూస్తున్నాము వాళ్ళేమో చతుల ఏదో చేస్తామో మా ప్రయత్నాలు చేస్తామని చెప్పేసి అని అంటున్నారు గానీ ఏం చేస్తారో తెలియదు మేము ఓవరాల్ గా మీదే ఆధారపడుతున్నాము నా తండ్రి మీ స్పర్శ గొప్ప అద్భుతాలు చేస్తుంది మీ స్వరము మహాచర్య కార్యం చేస్తుంది మహాచర్య అద్భుతమైన కార్యాన్ని చేయగలిగిన వాడుకు ఒక్కరివే దేవా కనకరించి మా ప్రభాప ఇంకా వారిని అరిగిపోకుండా ఆర్థికంగా ఇంకా మానసికంగా కృంగిపోకుండా వారిని మా ప్రభావం మీరు తాకి మీరు ముట్టి సంపూర్ణ స్వస్థతను ఆరోగ్యము దయచేసి అద్భుతమైన సాక్షులుగా ఇద్దరు బిడ్డలను వాడుకోవని ప్రార్థన చేస్తున్నాను చెప్పలో జ్ఞాపకం చేసుకుని దర్శించండి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యము శక్తిని బలము దయచేసి మహింకరంగా వారిని వాడుకోమని మా తండ్రి వైద్య శాస్త్రాన్ని తిరగరాసే దేవుడు రాయగలిగిన దేవుడు మా తండ్రి మీరే కార్యం జరిగించమని మీ వైపు చూస్తున్నాం ఆధారపడ్డా మిమ్మల్ని ఆశ్రయించాం మా తండ్రి దయచేసి కనికరించమని ప్రార్థన చేస్తున్నాం అదేవిధంగా ప్రభుత్వాన్ని సహోదరు అందరిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి భయంకరమైన భయానకమైనటువంటి పరిస్థితులు మా తల్లి ప్రభుత్వ నెలకొల్లు ఉన్నాయి ఇప్పుడు మా ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేస్తున్నాము కరోనా పోరాడుతున్నారు తర్వాత జీవన పోరాటంలో ఉన్నారు వారికి మా ప్రభుత్వం ఎత్తండి జీవం ప్రసాదించండి వారి అందరిని చనిపోయిన వారి కుటుంబాలను ఆదరించండి సహాయం చేయండి వారికి వైద్యం చేసినటువంటి వారి ప్రభుత్వ చాలా మంది మా ప్రభుత్వం పోలీసులు డిపార్ట్మెంట్ లోనూ వైద్య డిపార్ట్మెంట్ లో ప్రభుత్వం ఆ కరోనా బలైపోయారు చచ్చిపోయారు ఆయన దయచేసి వారి కుటుంబాలకు ఆదరణ కలిగ మీరు మీ కాపుదల వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం గ్రూప్ చూపించండి ఆర్థిక వ్యవస్థ దెబ్బతి కనుకరించి సహాయం చేయండి ప్రభుత్వ ఉద్యోగాలు నిరుద్యోగులు అయిపోయారు కొన్ని కోట్ల దయచేసి వారందరినీ దర్శించండి మా ప్రభావం రకంగా బ్రతకడానికి చూపించమండి మా ప్రభుత్వం సహాయం చేయమని ప్రార్థన చేస్తూ అదే విధంగా ప్రభుత్వాన్ని మేడ తల్లిదండ్రులు వస్తా ఉంది భయంకరంగా దయచేసి మా ప్రభుత్వ మరి అది దేశంలో ఇంకా భయంకరమైనటువంటి క్లిష్టమైన పరిస్థితులని వాటి క్రియేట్ చేయకుండా వాటిని మీరు అదుపు చేయమని మీరు స్వాదంలో ఉంచుకోమని మా ప్రభావ ప్రార్థన చేస్తున్నాము వాటిని చర్మ ప్రార్థన చేస్తున్నాము ప్రభావ మీరు ఒక మాట సెలవిస్తే ప్రపభ మా తండ్రి మా ప్రభావ అవన్నీ కూడా వెళ్ళి సముద్రం చచ్చిపోతాయి ఆయన అయ్యా ఒక మాట మా ప్రభావ సెలభిస్తేనే సైంటిస్టులు చెబుతున్నారు ఎప్పుడూ ఇరవై సంవత్సరాల క్రితం గుడ్లు పొద్దుతున్నాయి అని చెప్పేసి మా ప్రభావ తండ్రి మరి అప్పుడెప్పుడో పెట్టిన గుడ్లు ఇప్పుడు దాకా నమ్మకాలు మనం లేవు ఏదేమైనప్పటికీ మా ప్రభావ మరి మీరు ఒక మాట సెలవిస్తే అప్పటికప్పుడే పడతాయి గాలికి పడతాయి అప్పటికప్పుడు మాట చదివిస్తే మా ప్రభావ మాయమైపోతాయి దయచేసి మీ మాటలో ఉన్న శక్తిని ద్వారా అద్భుతాలు చేయమని ప్రార్థన చేస్తున్న ఒక చూపించండి మహిమ మీకు ఏది ఏమైనా ప్రతి మీకు మాత్రం మహిమ కలుగుంది కాక ఇవి మా ప్రభావం పక్క మా ప్రభావ తుఫాను చదవగుతుంది దేశంలో దయచేసి అదుపు చేయండి మా దేశాన్ని పరిపాలన చేస్తున్న నాయకులకు మంచి జ్ఞానం బుద్ధి దయచేయండి సముచితమైన జ్ఞానం వారు ప్రజలకి వరకు మా ప్రభుత్వ తండ్రి మేమేదో చేస్తున్నామని మాటలు చెబుతున్నారు కానీ వారు ఏమీ చేయట్లేదు వారు కేవలం మత పెచ్చు మా ప్రభావ మత చాందస్వాదులుగా ఉండిపోయారు ప్రభు వారందరినీ చేతికి అప్పించుకుంటున్నాం దయచేసి మీరు అదుపు చేయండి వారు అందరినీ కావాల్సిన దయచేసి ప్రజా ప్రయోజనాల నిమిత్తం వారు ఏమైనా చేయలేదు ప్రభు చూపించమని మంచి ప్రణాళికల వారికి చేయడానికి కావాల్సిన జ్ఞానము ఆలోచన అనుగ్రహించడం ప్రార్థన చేస్తున్నాం వాళ్ళందరినీ రక్షించమని ప్రార్థం చేస్తున్నాం ప్రభుత్వ చూపించండి ప్రభుత్వాన్ని కొనున్నారు ఇవి ఉండగా ప్రభావ యుఎస్ లో భయంకరమైనటువంటి జాతీయ వివక్షత గొడవలు ర్యాలీలు జరుగుతున్నాయి ప్రతి స్టేట్ లో కూడా ప్రభుత్వ నల్ల జాతీయ ఒక వ్యక్తిని చంపిన కారణాన వారందరూ ప్రభుత్వ తండ్రి తెల్లవలకి నెలకి మధ్య భయంకరమైనటువంటి ర్యాలీలతో స్ట్రైక్లతో మా ప్రభుత్వ అట్టడుగు ఉంది దేశం ఏమైపోద్దు అర్థం కానిటువంటి పరిస్థితి అగ్రరాజ్యం మా ప్రభు మా ప్రభు సమాధానం రైచే మా ప్రభాన్ని తీసుకోవడానికి అధికారులు కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం వందనాలు కృతరు చేసి అడుగు పెట్టుకుంటూ ఉన్నాము తండ్రి గారు హలో విజయ గారు నెక్స్ట్ తండ్రి ప్రభా ఏక మరణం లేనివాడు మా గున్న ఏకైక దేవుడు తండ్రి మీ మీద ఆధారపడిన ప్రజలం ప్రభా తండ్రి ప్రభా తెలిసి తెలియక ఎన్నో పాపాలు తప్పులు అయినా మూట కట్టుకొని ఉన్నప్పుడు తండ్రి ప్రభా తన తండ్రి నాయన ఈ సరద పాపాలని కొట్టివేసి ఆయన పవిత్రలను చేసి తండ్రి ప్రభా నాయన అయా మీ యొక్క పిడ్డలుగా మమ్మల్ని చేసి మీకు వంగనాలు చెల్లిస్తుంటున్నాం తండ్రి ఏమి ఇచ్చి మేము మీరు కేవలం క్షమాపణ కోరుకోవడం తండ్రి నాయన మీ ముఖమును చూసినంత వరకు నాయన నేను క్షమాపణ కోరుకున్నట్టుగా నేనైతే అరకుడను ప్రభు ఆయన నన్ను మందించమని ఇంకా అవకాశం ఇచ్చినందుకు నాయన దీన్ని సద్వినియోగం చేసుకుని తండ్రి ప్రభు నాయన ఈ రక్షణను కాపాడుకొని తండ్రి కుడియడములకు సూత్ర తండ్రి ప్రభు నిజమైన మాదిరిక రకంగా జీవించలాగన ఇంకనూ ఆయన నా బలమును కృపను ఇంకనూ దయచేయమని వేరుకుని చూస్తున్నాం సహాయం చేస్తున్నందుకు ఆయన మీకు ఎంతగానో వందనాలు ప్రభు సూత్రాలు ప్రభు ఆయన అయ్యే తర్వాత ఎవరికి లేని మా జీవితంలో ప్రవేశ పెట్టుకున్నారు తండ్రి ఇన్ని రోజులుగా నాయన ప్రార్థించటకు మహిమపరచుటకు ఆయన మాకు ఒక ఆపర్చునిటీని నాయన ఈ విధంగా ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి దీంట్లో వాడుకుని ప్రతి నిజాన్ని జ్ఞాపకం చేసుకుంది ప్రభ ఒక అవసరవసరాలను తీర్చాలి ముఖ్యంగా నాయన పరిపూర్ణమైన నాయన రక్షణ ఇంకను ఎదుగుటకు సాయం చేయమని వేడుకుని తండ్రి ఏ ఒక్కరును నాయన పడిపోకూడడానికి వీల్లేదు ప్రభావ ఆయన ఇంత ప్రయాసపడి చివరికి అన్న రకం పాలు కాకూడదు ప్రవ్వా ఆయన తండ్రి చిన్నవారిని చిన్న వారిని అప్పవారు ప్రతి ఒక్కరిని ఆయన కుట్రలింప చేస్తుంది కాబట్టి తండ్రి ప్రతి ఒక్కరిలోనూ ఆయన బలహీనత ఉంటుంది కాబట్టి సహాయం చేయవలసిందిగా ఆ సహాయం మీ యొక్క వస్తుంది ప్రభావ పడిపోకుండా ఉండడానికి ఇంతనో శక్తిని దయచేసి మనం ఎదుర్కొని చూస్తున్నాం కృతపడిన తండ్రి నాయన ఏసాగా ఆ విశ్రాంతిలో మేము ప్రవేశించే వారముగా ఉండేటప్పుడు సహాయం చేయండి ఆ వాగ్దానాలు పొందుకున్న వారముగా మేముందుకు సహాయం చేయండి అబ్బా తండ్రి తండ్రి స్వతంత్రురాలి కుమారుడిగా మేము ముందు తక్కువ సహాయం చేయండి ప్రభావ ఆయన ఏసరగా అలాంటి ఉపకార్యాలను చేస్తూ వస్తున్నందుకు వందనాలి ప్రభా ఆయన మెడిసిల్ దండి కరోనా వైరస్ వీట గురించి మాకు భయం లేదు ప్రభా ఆయన ఇంకనూ ఇంకనూ రాబో క్రమలు ఆయన అవి మాకు తెలియదు కానీ రేపు మాకు శ్రమయే వస్తుందని మేము మందిస్తుంటున్నాం తండ్రి ఆయన ఏసరగా మాకు మంచి రోజులు కేవలము మీ పరలో మాత్రమే మాకు దొరుకుతాయని విస్తృతిస్తుంటున్నాం ప్రభా ఇక్కడ నాయన ఎవరైతే అల్పవిశ్వాసంలో అవిశ్వాసంలో ఉంటున్నారు తండ్రి ప్రభా వారికి నాయన చేయ వారికి ధైర్యమున దయచేయండి తండ్రి వారికి సహాయం చేయండి ప్రభు ఆయన వారి రక్షణ పొందుకున్న మార్గములను దయచేయండి వారి యొక్కకు ఆయన నిజమైన విశ్వాసాలను సత్యవాక్యమును వారి యొక్కకు పంపించి తండ్రి వారు మరలు కురుకున్న సహాయం చేయమని వేడుకొనిస్తున్నాం ఏ నశించడం నీ చిత్తం కానే కాదు ప్రభు ఇంకా నువ్వు చేయండి అయా విస్తారముగా పంట ఉండి నాయన పనివారం లేదు ప్రభు నాయన అయా సహాయం చేయండి ప్రతి తండ్రి ప్రభు ఆయన ఈ లోకాశాలను వదిలిపెట్టి ఆ పరలోకం సంబంధించిన అక్షయం కలిగిన ఆయా ఆశను ధరించుకొని తండ్రి అనేతులను సువార్ అనేకులను మీ వైపు పిచ్చుటకు సువార్తను విదజల్లుటకు ఆయన ప్రతి ఒక్క విశ్వాస హృదయమును తెరవమని వేడుకొని చూస్తున్నాం చివరి దినాలు ఆఖరి దినాలు ఒకటి మీరు రాకడైనా రాబో రావచ్చును లేదా మా కాబట్టి మేము సిద్ధపడి ధైర్యముగా నిరీక్షణతో ఆయన విశ్వాసముతో ప్రేమ కలిగి ముందు కొనసాగవారం మేము అందుకే సాయం చే మాదిరితనం తండ్రి ప్రభావ ఆయన కొన్ని విషయాలకు పరిమితం కాదు ధైర్యంగా చనిపోవడం కూడా ఆయన మామూలుగా కరోనాతో చనిపోయినారు కాకుండా తండ్రి ప్రభావ వీళ్ళు సేవ చేస్తూ చనిపోయారని ఉన్న సభ్యులందరికీ అట్టి ధైర్యములు విశ్వాసము దయచేయండి ప్రభు నాయన ఎంతో ప్రయాసపడి నాయన మైగ్రేషన్ వర్కర్ దగ్గర చేసిన ఆ ప్రయాస వ్యర్థం కాకూడదు వాళ్ళు ఎవరైనా రక్షింపబడాలి ప్రభు వాళ్ళు కూడా సువార్థకులుగా మార్చబడాలి ప్రభావ ఆయన వర్ బోధకులుగా మిమ్మల్ని ఎరిగిన విశ్వాసులుగా వారు ఇంకా అనేక మందిని తయారు చేయాలి ప్రభావ ఆయన సహాయం చేయండి ప్రభావ నాయన అదే విధంగా ఇంకా ని జ్ఞాపకం చేసుకోండి పేషెంట్లు అందరినీ జ్ఞాపకం చేసుకోండి వారికి నాయన ఆహారముతో పాటు నాయన ఆత్మీయ ఆహారము కూడా దాచేయండి ఆయన బలమును దాచేండి ఆత్మీయంగా వారి ఇంకలో ఎదుగుటకు సాగించేయండి ఆయన వారికి భయం భక్తులను దయచేయండి ఆయన వారు దేని దేనికి అలవాట్లకు బాధ్యత వాటి నుంచి విడుదల దాచేయండి సహాయం చేయవలసిందిగా అడుగుతుంటున్నాం అదే ప్రభు నాయన ముఖ్యంగా సేవకులుగా ఉంటున్నటువంటి తది ప్రభావ నరసింహ పాస్టర్ గారిని చంద్రశేఖర్ పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకున్నట్టు ఆయన వారు పరిచర్యని సంపత్ని జ్ఞాపకం చేసుకోండి వారు చేయించిన పరిచర్యని నాయన నూరంతులుగా ఫలింపచండి వారి కష్టానికి ఫలితం ఉన్న తండ్రి ప్రభావ అనేకులు నాయన ఇక తండ్రి మనుషులు పట్టే నాయన ఆ జాలలో వారి పడుదలకు సహాయం చేయండి ప్రభావ అనేకులను తండ్రి నాయన ఇక గొప్ప కార్యాలను చేయండి కూడా నాయన ఎంతగానో నేర్చుకునే ఉన్నాం తండ్రి ఆయన ఏ విధంగా తండ్రి ప్రభా నైనా ప్రార్థంలో గడపాలి ఐక్యత కలిగి ఉండాలి సాహసం కలిగి ఉండాలని తండ్రి ప్రభావ మీకు వందనాలు తెలియజుకుంటున్నాం వందనాలు తెలియకుంటున్నాం తండ్రి స్తోత్రాలు తెలియకుంటున్నాం ముఖ్యంగా దాస్వానికి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఆయన ఈ తరద ఆయన తండ్రి బ్రెయిన్ లో ఉన్న ఫ్లో ఆ బిడ్డ పడుతున్న ఆ యొక్క భయంకరమైన వేదన నుంచి ఆ బిడ్డకు విడగలను కిడ్నీ సమస్యను కూడా ఆయన తీర్చమని వేడుకొని మన తన తల్లిదండ్రులు ఇద్దరు ఆయన సేవకులు ఏం కదండీ ఇంకా నువ్వు తల్లించి వాడుకోమని తండ్రి విరజల్లో వేడుకొని ఉంటున్నాం వారికి మనం ధైర్యము దయచేయండి ప్రభు ఆత్మల పట్ల ఇంకా ద్వారంలో దయచేయ సహాయం చేయండి ఇంకో జాస్వంత్ ఆయన హాట్లో కొన్ని ఉంది కదా ఆయన విషయం తెలియదు కానీ తను స్వస్థత చేయగల దేవుడు మీరని నేను నమ్ముతున్నాను ముట్టండి ప్రభు ఆయనకు కావలసిన వనరులను వసతులను ఆయన అందించవలసిందిగా అడుగుతుంటున్నాం ప్రభు సహాయం చేయండి ప్రభు ఆ బిడ్డకు సాయం చేయండి కనికరం చూపించండి చిన్న ఆమెను జ్ఞాపకం చేసుకోండి నివర్ బాధితురాలు ప్రభావ ఆయన ఏ విషయం ఆయన మీకు సమస్య తెలుసు కాబట్టి ఆయన మన ముత్తమని స్వచ్ఛత దయచేయమని కుటుంబానికి ధైర్యం దయచేయమని వేడుకొని చూసినాం అదే మాదిరిగా తండ్రి ప్రభు అభిరా బ్రదర్ ని జ్ఞాపకం చేసుకోండి ప్రభావండి స్వచ్ఛత దయచేయండి ఆయన ఆయన భక్తుడు అయినప్పటికీ తండ్రి ఆయన పిచ్చి పిచ్చిగా అపవాది క్రియలు ఆయన ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన అవి ఏనామంలో లయమైపోయిన గాక ఆ బిడ్డకు పరిపూర్ణ స్వస్థత కలిగిన గాకండి ప్రభా మీ చేతులు తప్పగపుతుంటున్నాను తండ్రి ఆయన అదే విధంగా నాకు మాకు అందరికీ ప్రసవేదన కలగజేయండి ఇంకా టైం లేదు సమయం లేనే లేదు కాబట్టి ఇంకా పని చేయడానికి మా కాళ్లను నాయన పరిగెత్తించే మాట వేడుకొని వచ్చున్నాం గొప్ప కార్యాలను చేయండి బ్రహ్వా అయా అదే విధంగా తండ్రి ఆయన ఇంకా కరోనా బాధితులు ఎవరైతే ఉన్నారో నాయన ఇప్పుడు హాస్పిటల్ అడ్మిట్ అయి వారికి రక్షణ దయచి మారు మనసును దయచేసి మనం వేడుకొని ప్రతి దేశానికి నష్టం చేసుకోండి ఆయన మేము ఉన్న ఉద్యోగాలలో నాయన మేము నాయన ఈశ్వర దేశారు తను విడగల్లే వారినిగా ఉండేటట్టు సహాయం చేయండి మాతో కూడా మీరుండమని ఈశ్వర పరిశుద్ధ నామాన తండ్రి ప్రభా అదేవిధంగా ముఖ్యంగా సేవకులు తండ్రి ఎవరైతే తండ్రి ప్రభావ మీద ఆధారపడి సేవ చేస్తున్నారో వారిని జ్ఞాపకం చేసుకోండి ఈతయ్యా వారు నాయన విశ్వాసంతో ఇంకా ముందుకు పోవటకు సహాయం చేయండి ప్రభావ వారిని మేము మాదిరిక పెట్టుకొని తండ్రి మేము కూడా ఆ విధంగా వారిని ఉంటామని వేడుకొని చూడము ఈతయ్య తండ్రి కావాలి సహాయం కావాలి ప్రభావం మీ నుంచి కావాలి ఈ ఆయన గొప్ప కార్యాలు అక్కడ జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి వారి ఆయన ఎటు మరలుతుందా తండ్రి విశ్వాసం సేవ చేయాలని సహాయం చేయండి ఆయన బాధ్యుడైన ఎన్నో వందనాలు తెలియజేసుకోండి పరిశుద్ధ నామము హలో ఎఫ్ఐఎం సార్ పాయింట్స్ కొత్తవి సార్ ఇదే మన కొత్తగా అంటే అభిరామ్ గారు అని ఒక అతను కొంచెం ప్రాబ్లం ఉంది డిస్టర్బ్ అయి ఉన్నారు అవును సార్ అవును అవును ఆయన గురించి క్రిస్టినా గురించి ఇద్దరు జాషుఆాల గురించి ఒక ప్రేయర్ అంశం ఒక పాయింట్ అది రెండోది ఏంటంటే ఈ పేద పాస్టర్లు ఇంత ముందు పెద్ద సంఘాలు కాదు చిన్న చిన్న సంఘాలు ఉన్నటువంటి పేద పాస్టర్ పోషణ గురించి సంఘాల అభివృద్ధి గురించి మూడోది ఏంటంటే ఒకవేళ రాక సిద్ధమైతే మన పరిస్థితి ఏంటి మనం ఎలా ఉన్నాం మనల్ని మన నిశ్చించుకుని పరీక్షించుకునే విధంగా ప్రార్థన జనరల్ గా ఇంకా ఈ కరోనా గురించి టైం అడ్జస్ట్ చేసుకుని పిల్లలను త్వరగా చేయండి సార్ నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉండి సర్వము నిలుచున్న సర్వాధికారి సర్వకృపానిధి కృపా సత్య సంపన్నుడా దయా దాక్షణ్య పూర్ణుడా నాయన మీ అతి పరిశుద్ధమైన పాదముల చెంతకు తండ్రి కృపాసింహాస్మ నాయన మరి ఒకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన ఏసు క్రీస్తు అత్యున్నతముగా శ్రేష్టమైన నామమ్మన ఏకైక నామమ్మన తండ్రి మీ పాదముల చెంతకు కృపాసింహాసనం మీ అందరూ మరొకసారి వస్తున్నాం మా దేవ మా జీవితంలో ప్రభు మరి యొక్క దినాన్ని ఇచ్చినందుకు స్తోత్రం ప్రభ మరి ధన్యత మీ పాదమును చింతకొచ్చి భాగ్యం మాకు దయచేసినందుకు స్తోత్రం మా దేవ సృష్టికర్త స్తోత్రము నాయన మా రక్షణ కర్తవు మా విశ్వాసకర్తవు మా విమోచనకర్త మీకు స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం గొప్ప క్రయను వెళ్లను చెల్లించి మాములను మీ బిడ్డగా చేసుకున్నారు బిడ్డలుగా చేసుకున్నారు స్తోత్రం నాయన ఏ గత ఏ ఎన్నిక లేని మాకు ఎంత గొప్ప ధన్యత వ్యక్తించారు ప్రభు రాబో యుగంలో ఆ రాజ్యంలో మహిమ రాజ్యంలో సదాకాలం మేము మీతో పాటు ఉండాలని తండ్రి మీరు చేసిన ఈ కార్యం నటిస్తో అందులో మాకు కలగజేసిన ప్రవేశాన్ని నటిస్తూ ఉన్నాయి ఆయన తేజోవాసులైనా ప్రభు అనిత్య తండ్రి పరిశుద్ధుల మేము కూడా ఉండాలని కోరిన దేవుడు మీకు స్తోత్రం మా దేవ సహాయించండి ఆయన కరణించండి చూపించు ఇదిగో ప్రభు మా యొక్క అనేకమైన విన్నపములు మా యొక్క అవసరతలు నాయన మా ప్రార్థన ప్రార్థన విజ్ఞాపన చేత కృతజ్ఞత పూర్వకంగా ప్రతి విషయాన్ని ఆయన మీ ప్రాధంశ మా దేవ తండ్రి మాకు సహాయపడు మీవే నాయన మా వసతులు తీర్చేవాడు నీవే ప్రభ ఆయన మీ ద్వారానే మేము తండ్రి బలములు శక్తి సమస్తము ఉనికిని చలనాన్ని కలిగి సమస్తం మీ వల్లనే మాకు కలుగు తండ్రి స్తోత్రం నేను ఇదిగో ప్రభా మా దేవా ఈ సమయంలో తండ్రి ప్రపంచమంతా కూడా ఈ కరోనా తోటి భయంకరమైన పరిస్థితులు ఉండగా తండ్రి సహాయం చేయండి మా దేవ ఆయన కానీ ప్రభా మీరు మరి ఒకసారి చూపించారు గొప్ప దేవుడు అని తండ్రి నీ ఆధీనంలో సమస్తం ఉన్నదని చూపించారు ప్రభా ఏ డబ్బు ఏ జ్ఞానము మనిషిని రక్షించలేని స్థితి ప్రభాస్తో తండ్రి అందరి తండ్రి నీవైతే చూస్తున్నారు ప్రభా ప్రపంచం అంతా కూడా నాయన ఆ కన్నులు ఎత్తి నీవైతే చూస్తున్నాయి తండ్రి నాయన సహాయించండి ప్రభా ఈ యొక్క మహమ్మారిని కట్టడి చేయండి తండ్రి అది మీ శక్తి వల్లనే సాధ్యం ప్రభావం క్షమించండి ఆ దేశాన్ని క్షమించండి ఒక ప్రజలను క్షమించండి దుర్మార్గం రోజుల్లో బాబా మేము మరిచి ఇష్ ఇష్టానుసారంగా విచ్చలవిడిగా జీవిస్తూ జన్లను క్షమించే అనేక మంది చనిపోతున్నారు సహాయించాడు మా దేవా దాదాపుగా అరవై లక్షల మందికి తండ్రి ఈ కరోనా వ్యాపించింది అంటున్నారు లక్షల మంది చనిపోయారు బాబాయ్ సహాయించాడు మా కుటుంబాలను దర్శించాడు బాబా ఆయన మా సొంత దేశంలో లక్షల ప్రభా ఆరు వేల మంది చనిపోయారు తండ్రి రణించండి దేవా చూపించండి మా తండ్రి క్షమించండి ప్రభావ భయంకరమైన విగ్రహాలను కలిగిన ఈ దేశాన్ని తండ్రి క్షమించి దర్శించి తండ్రి నిజమైన దేవుడు అవుతండి సత్యవంతుడమైన దేవుడు ఈ వైపు తిరగటానికి సహాయం తండ్రి మా దేవా ప్రతిరోజు నైనా దాదాపు పదివేల మంది ఎఫెక్ట్ అవుతున్నారు తండ్రి ఎంతగా వ్యాప్తిస్తుందో మాకు తెలియదు ప్రభా రాను రాను ఇంకా భయంకరంగా మారే స్థితి తండ్రి సహాయించండి మా దేవా కావలసిన జ్ఞానాన్ని బుద్ధిని దయచేయండి ప్రభా ఆయన తండ్రి వారు ఏం చేయలేని స్థితికి వచ్చేసారు ప్రభావించండి మహారాష్ట్ర తమిళనాడు ఢిల్లీ గుజరాత్ భయంకరమైన స్థితిలో ఉంది ప్రభా సహాయం చేయండి కరణించండి ప్రభా మీరు మాత్రమే కార్యం చేయాలి వ్యాక్సిన్ వచ్చేలాగా మందు కనుగొనబడేలాగా తండ్రి సహాయం చేయండి ఆ యొక్క వ్యాపార దృక్పథాన్ని తీసేసి మానవతా దృక్పథ పనిచేయనట్లు సహాయం చేయండి సహాయం చేయండి మనసులను కరిగించండి మా దేవా అదేవిధంగా నాయన యొక్క విడతల దండు గురించి కూడా ప్రార్థిస్తుంటున్నారు సహాయం చేయండి అది రాదు అంటున్నారు కొంతమంది వస్తుంది అంటున్నారు ప్రతి అది స్థితిలో ఉంది ఆయన ఏదైనా వాటికి అనేక దేశాల్లో అది ఆయన భయంకరంగా ఉన్నాయి ప్రభుత్వా సహాయం చేయండి ఇటువంటి జూన్ మాసంలోనే వస్తాయంటున్నారు ప్రభు వాటి నుండి ఆయన మా దేశాన్ని కాపాడండి ఇతర దేశాలు ఎఫెక్ట్ అయిన వాటిని కూడా కాపాడండి తండ్రి కరణించండి ప్రభా అదేవిధంగా ఆయన ఈ తుఫాను ఆయన వచ్చినటువంటి మొన్న వచ్చిన ఒరిస్సా బెంగాల్లో వచ్చిన తుఫాను ఆయన నిన్న తండ్రి ప్రభా ఆ మహారాష్ట్ర గుజరాత్ ప్రాంతాల్లో వచ్చిన తుఫాను గురించి ప్రార్థిస్తున్నాం అనేక మంది ప్రభా చనిపోయారు తండ్రి నాయన ఎంతో ఆస్తి నష్టం జరిగింది ప్రభు సహాయం చేయండి ఆయన నష్టం అంత పేదవారికే కలుగుతుంది ప్రభావరణించండి మా దేవా సహాయం చేయండి తండ్రి ప్రభానయన అక్కడికి ఇవన్నీ చిహ్నాలుగా ఉన్నాయి భూకంపాలు కూడా నైనా ఎక్కువగానే వచ్చాయి తండ్రి ప్రభా నాయన ఇవన్నీ మేము ప్రభావ కండ్లు తెరిచి నిద్ర మేల్కొని తండ్రి జాగ్రత్త సహాయం చేయండి ప్రభావ మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి ఇతరులతో సరి చేసుకోవడానికి సరిదిద్దుకోవడానికి క్షమించటానికి క్షమించబడటానికి నాయన సహాయం చేయండి ప్రభా నాయన మా జీవితాలు మీ రాకడకు సిద్ధపడినట్లుగా సహాయం చేయండి ధైర్యంగా మేము ఎదుర్కొనే జీవితాలను మాకు దయచేయండి అటువంటి నడతను మాకు దయచేయండి ప్రభావాణ లక్షణాలు మేము కలిగి ఉండటానికి సహాయం చేయండి నాయన ఆత్మ ఫలాలు మేము ఫలించే వారు తెలుగు మేము ఫలించే నీతి ఫలాలు మేము ఫలించే వారు చేయండి సహాయం చేయండి అదేవా నాయన మరియు ఈ జాష్వా చిట్టి గు ప్రార్థిస్తుంటున్నాం తండ్రి సహాయం చేయండి మా దేవా ఆయన బిడ్డ యొక్క కిడ్నీ ముట్టండి రివైవ్ చేయండి తండ్రి చూపించండి మా దేవా ఆయన మీరు మాత్రమే కార్యం చేయగలరు ఒక అద్భుత ఆశ్చర్య కార్యం వారి చేయండి నాయన బిడ్డ చేయండి తండ్రి కరణించండి మా దేవ తొలగించండి తండ్రి కరిగించండి మా తండ్రి తన్ని తోడుగా ఉంచండి ఆయన బాధపరచండి బొబ్బా మెడిసిన్స్ పని చేయాలని సహాయండి ఆ బిడ్డ యొక్క తల్లిదండ్రులు జ్ఞాపకం చేసి ఎంతో కుంగుదారు సహాయం చేయడం కరణించండి అమ్మ మా తండ్రి మనో గురించి ప్రార్థిస్తున్నాం ఆయన హా యొక్క ప్రభు ఆ గుండే సమస్యను తండ్రి వారికి సరైన నడిపింపును దయచేయవలసింది ప్రభావ సరైన డాక్టర్స్ నడిపించి వారు ఆలోచన శక్తితో ముందుకు వెళ్ళడానికి సహాయం వారికి మీదే దయచేయండి ప్రభావ తెలివిని జ్ఞానము ఏ విధంగా దాని ఎట్లా ప్రభావ ఎవరి దగ్గర ట్రీట్మెంట్ తీసుకోవాలని నడిపింపు దయచేయవలసింది ప్రార్థిస్తున్నాం అదేవిధంగా నాయన పాప క్రిస్టియనా గురించి కూడా ప్రార్థిస్తుంటున్నాం అదేవాళ్ళెవరి సమస్యతో బాధపడుతుందని విన్నాం గాయపడిన నష్టాన్ని చాపి ముట్టి స్వస్థపరచుంది అనేవ నష్టాలు ప్రభా ఆయన బిడ్డను కనికరించండి ప్రభు చూపించండి ఆ లివర్ సమస్యను తీసుకువెయ్యండి ప్రభావ ప్రతి సమస్యను మా ప్రొగేసుకున్నాము తీసివేస్తున్నాం తండ్రి ఆ శరీరం నుంచి ఆ బాడీ నుంచి వ్యాధిని తొలగించవలసిందేవాడు ఆయన అభిరామాన్ని ఆయన గురించి కూడా మానసిక సమస్యతో ఇతర సమస్య కూడా బాధపడుతున్నాడు ఆయన సహాయం చేయండి అతను దర్శించండి మీ వాక్యం బిన్నులాగల నాయన ప్రభా సహాయం చేయండి అతనికి కావాల్సినటువంటి ఆదరణ దయచేయండి ఆయన ఏ విధంగా అతన్ని ప్రభు ఆ తండ్రి ఎక్కడ తీసుకెళ్లలే వారు కూడా కావాల్సిన పడిపో దయచేయవలసిందిగా ప్రార్థిస్తున్నారు ఈ సమయంలో ఆయన మీద పాస్టర్స్ గురించి తండ్రి ప్రభావి ప్రార్థిస్తున్నారు ఎన్నో ఇబ్బందులు ఆర్థిక సమస్యలు తండ్రి మీ సేవను కొనసాగిస్తున్నారు ఎంతో త్యాగపరితమైనటువంటి సేవ ప్రభావం ఎన్నో ఇబ్బందులు ఎన్నో కష్టాలు నష్టాలు ప్రభా అయినప్పటికీ తండ్రి మిమ్మల్ని విడిచిపెట్టక ప్రభా మీ సేవలో మీ సేవా పరిచయంలో ముందుకెళ్తున్న స్తో మీరే సమస్తం వారికి ఇవ్వగలరు ప్రభావ విశ్వాసంతో ముందుకెళ్తారు జస్ట్ షెల్ లివ్ బై ఫైత్ అన్నారు అదే విధంగా జీవిస్తూ పనిచేస్తుండగా తండ్రి సహాయండి ఆయన ప్రభా ఈ విధంగా తండ్రి వాళ్ళందరినీ జ్ఞాపకం చేస్తూ అదేవిధంగా ఈ కోవిడ్ తర సంఘాలు తెరుస్తారు అంటున్నారు మందిరాలు ప్రభా ఏ విధంగా వెళ్ళాలో ఎట్లా ఆరాధించాలో ఎక్కడెక్కడ ఎంతమంది కూర్చోాలి అవన్నీ మీ యొక్క గైడ్ లైన్స్ ప్రకారం ఆయన ప్రభుత్వం పనిచేయలాగా సహాయించండి వారికి అటువంటి తెలివిని దయచేయండి సంఘ పెద్దలకు ఆయన అదేవిధంగా ఈ ఆర్గనైజ్ క్రిస్టియన్ ఆర్గనైజేషన్ చర్చ పెద్దలందరూ కూడా కూడి ఈ విషయమై చర్చించి చండి సరే నిర్ణయం తీసుకునేది గవర్నమెంట్ కి ఇచ్చేలాగా సహాయించండి ప్రభా ఆయన అదేవిధంగా ప్రభా మీరు తండ్రి మమ్మల్ని కూడా మీరు అక్కడికి సిద్ధపరిచేస్తే వాదంగా తండ్రి ఈ ఆన్లైన్ లో మేమందరం కూడి ప్రార్థించడానికి నాయన తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తూ వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టిస్తూ స్తోత్రం చెల్లిస్తూ మా సమస్తం మీ చేతికి అప్పగించుకుంటూ నీ కొద్ది ప్రార్థన మా ప్రభు మహారక్షకుడే స్వీకరిస్తున్నాము ప్రార్థిస్తున్నాం తండ్రి సార్ నేను ప్రార్థన చేస్తాను ప్రార్థన చేసిన తర్వాత మిగిలిన చేయండి లాస్ట్ లో చంద్రశేఖర్ సార్ ఆఖర ప్రార్థన ఆశీర్వాదం ఇస్తారు సార్ పరిశుద్ధ పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమ నమ్మకం కలిగిన మా పియా పరిలో ఒక తండ్రి ఏ సయ్య మీ నామానికి వంద తండ్రి ఇదిగోనైనా ప్రభా ఈ ఉదయకాలం ప్రభా మరి ప్రభావి పాదసం చేరడానికి మీరు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీ కొందరు సూతులు స్తోత్రాలు చిన్న మందగా చేరి ప్రభా ఇదిగోనైనా కొన్ని ప్రార్థనా అంశాలు తీర్చుకున్నారు ప్రభా వాటి ప్రభావ విజ్ఞానం ద్వారా ప్రభావిత ప్రభుత్వం జ్ఞాపకం చేసుకునే తండ్రి ప్రభావి కొలు ప్రభావినైనా మరి ఈ విత్తబడినటువంటి వాక్యాల బట్టి కొందరు స్థుతులు స్తోత్రాలు తండ్రి ఇదిగోనైనా నిజంగా ప్రభా మీరు లేఖనం ద్వారా ప్రభావం హెచ్చరించారు ప్రభా అయ్యా నీ కొంద స్థులు స్తోత్రాలు తండ్రి ఇదిగో చెప్పుకోబడినటువంటి ప్రార్థన చేస్తున్నటువంటి అంశాల బట్టి మీకు మొట్టమొదటిగా ప్రభా ఇదిగోనైనా ఈ అభిరామ్ గారు మానసికంగా ప్రభాంతో మరి బాధపడుతూ ఉన్నారు వేద వేదన చెందుతున్నారు ప్రభా ఆయన వల్ల వాళ్ళ కుటుంబి ఎంతో ప్రభా బాధపడుతున్నారని విన్నాం ప్రభా అయాప్తు జ్ఞాపకం చేసుకున్నాడు ఆయన ఆయన పక్షాన్ని ప్రభా విజ్ఞాపం ప్రార్థన చేయగా ప్రభా మీ కార్యం చేయండి కొందరు సూత్రస్తున్నారు ప్రభా ఆ కుటుంబాన్ని మీరు ప్రభా ఆదరించండి ఆయన అయ్యా అయ్యా మీరు సహాయం దయచేయండి ఆ కుటుంబానికి తండ్రి ప్రభా ఇప్పుడు ఉన్న పాటును ఖాళీ చేసి వెళ్లాలంటే మరి వాళ్ళ గృహం ఎక్కడ దొరుకుతుందో ఏమో తెలియదు ప్రభా అయ్యా మీరు కుర్త జ్ఞాపకం చేసుకోండి ప్రభాన్ని మిత్ర ప్రార్థిస్తున్నారు అయా కార్యం చేయండి ప్రభా కుటుంబాన్ని ప్రభా ప్రభా సహాయం చేసి ప్రభా మీ వైఫ్ తిరుపుకోమని ప్రభా అ మిరా ఆకర్షించమని అయ్యా మీరు కుటుంబాన్ని రక్షించమని ప్రార్థన చేయొచ్చున్నాం తండ్రి నీ కొందర సుతులు స్తోత్రాలు అలాగే ప్రభా కృష్ణ ప్రార్థన చేయచ్చున్నాం ఆ లెవర్ లో ఉన్న ఇన్ఫెక్షన్ ప్రాబ్లమ్ మీరు తీసివేయండి తండ్రి అయ్యా మీరు స్వస్థ పర్సెంట్ ఏమని కొందరు సూత్ర స్తోత్రాలు ప్రభావిరు లాజర్లో ఇద్దరు ప్రభా మరి జాషువాను బట్టి ప్రార్థన చేయించున్నా సహాయండి అయ్యా అయా కృతజ్ఞాపకం చేసుకోండి ఆయన ప్రభా వీరందరూ ప్రభా అయ్యా నీ బిడలైన వారు ప్రభా అయ్య నీ వారు ప్రభా అయ్యా నీ గురించి ప్రభా నీ అను దినము ప్రార్థన విజ్ఞాపలు చేయవారు తండ్రి కృతజ్ఞాపకం చేసుకుని వీరందరూ నీ సిద్ధమైతే ప్రభా ఈ కాడిని మేయటానికి గొప్ప సాక్షులుగా ఉండటం అవకాశాన్ని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం కొందర సోత్ర ప్రభావ రెండోదిగా అయినా ఇదిగో మరి పాస్టర్ ప్రభా చాల పేదరికంలో ఉన్న పాస్టర్లు చిన్న చిన్న మందని తీసుకుని ప్రభాయ ముఖ్యంగా ప్రభా చెంచుగూడాలలోను ప్రభా రిమోట్ ఏరియాస్ లోను అనేక ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి ప్రభావ చిన్న పాస్టల్ని ప్రభావ మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా చిన్న సంస్థలను జ్ఞాపకం చేసుకోనండి వారు బ్లక్కడమే అంతంత మాత్రం ప్రభాయ వారి ఏమీ లేకపోయినా కూడా ప్రభాయ నీ కొరకు సమర్పించుకుని సేవ చేస్తూ ఉన్నారు అయా కానుకలు ఎక్కువ రాకపోయినా వారికి మరి కావాల్సిన ఈవులు ఎక్కువ రాకపోయినా ప్రభా ఆశ ప్రభా నీ ఆశీర్వాదాల కోసం ప్రభా నీ పాదాయన్ని కనిపెట్టుకుని కూర్చుంటున్నారు తండ్రి వారిని నాపకం చేస్తుండీ ప్రభా అయ్యా వారి తల్లలుగా ఉంచండి దేవా ప్రభా అందరికన్నా అధికారంగా ఉంచండి దేవా నీ కొందా ప్రభా నీ కొందనాలు ప్రభా ఇదిగో ఆయన పెద్ద పెద్ద సంఘాస్తులు ప్రభావ మరియు ఈ రోజు ఆ సంఘాలకు వస్తున్నటువంటి ఇబ్బందులు మీరు జ్ఞాపకం చేసుకోండి అయా ఇద్దరిక ఇరవై ఎక్కువ సంఘంలో కూడుకోడానికి లేదని చెప్పి గవర్నమెంట్ ఆర్డర్ ఇస్తూ ఉంది ప్రభా అయా కృతజ్ఞత చేసుకోండి ఒక పక్షాన పక్కన ప్రభా సినిమా హాల్ నుడా తీరిసే ప్రభావ ప్రయత్నంలో కేంద్ర ప్రభుత్వం ఉందని చెప్పి ఒక ఆలోచన ప్రభా అయా వార్తలు వస్తూ ఉన్నాయి ప్రభా కృప్త జ్ఞాపకం అక్కడైతే ఎక్కువ మంది గుడుతున్నారు గానీ అయా నేను ప్రార్థించడానికి అవకాశం లేకుండా స్వార్థ ముయబడతా ఉంది ప్రభా అయ్య స్వార్థకు ఎన్నో ఆటంకాలు వస్తాయి ప్రభా అ నుంచి అటు ఇబ్బందుల నుంచి మమ్మల్ని ప్రభావ రక్షించనిదేవని కొందరు సూచిస్తూ ఒకవేళ అలాంటి ఆపదలు ఇబ్బందులు కనుక వస్తే ప్రభా ప్రభా తెలివిగా మొలికోవడానికి అయ్యా అనేక మందికి స్వార్థులు చెప్పడానికి ఎంతో మంది ఎవనస్థలు కావాలంట్రీ అలాంటి అవనస్తులను ప్రతి సంఘంలో మీరు లేపండి అయ్యా అయ్యా వేలకు వేల మంది వెళ్లే ప్రాంతం ఒకే ప్రాంతంలో ఒకే చర్చిలో వేలకు వేల మంది వెళ్ళి ప్రభాన్ని నారాధించేవారు ఈ రోజు అవకాశం లేదు ప్రభావ ఆ వేల మందికి స్వార్థం చెప్పడానికి ప్రభా ప్రతి గృహాన్ని దర్శించడానికి ఎంతో మంది పనివాడు కావాలి అయ్యా ఆ పనివాడిని దేవనెత్తుకుండా మీకు ఆకర్షణ ప్రభా అయ్యా మరి మీరు ఆకలి కనుక సమీపిస్తే అయ్యా మా పరిస్థితి ఏమై ఉందో ప్రభా మా భక్తి మాకు అయా మా విశ్వాసం మాకు తెలియదు ప్రభు అయ్యాను అయా నుల్చువాడి అయాన్ని చేత చేతిలో ఉందని చెప్తున్నావు ప్రభా ప్రభా ప్రభాను ప్రభా గోధుమ గింజలా ఉంటే కొట్టులో పోసుకుంటారయ్యా కొట్టు అయితే కాల్చి వేస్తారు ప్రభా అయ్యా అది మరి దాచుకునే విత్తనంగా ప్రభా మరి నిజమైన గింజగా ప్రభా మేము ఉండడానికి ప్రభావం గ్రహించండి బుద్ధి కలికలుగా ఉంది ప్రభా ప్రభా మరి స్వాదస నిధిలో గడిపి ప్రభా అయాన్ని రాజ్యంలో ప్రవేశించడానికి మహారహతం దయచేందని కొంత అయా ప్రభా జరుగుతున్నటువంటి వాతావరణం మార్పుల్లో మీరు జ్ఞాపకం చేసుకోనండి అయా ఈ మడతల దండవైపు ప్రభా మరి కరోనా వ్యాధి ఒకవైపు అయా తుఫాను ఒకవైపు ప్రభా అయా చుట్టుముట్టుతుండగా సమస్యలు అయాన్ని బిడ్డలైన వారిని మీరు రక్షించండి భద్రపరచడం ముద్రవేయండి అయా ఇంకేమైనా అంశాలుంటే అయితే మన్నించి ప్రభా అయా జ్ఞాపకం చేసుకుని ప్రభా అయా వాటికి మరి ఈ ప్రార్థనలన్నీ మీ రాజ్యంలో చేర్చుకుని ప్రతిఫలం దయచేయమని నాము రావడానికి మంచి వంద రావడానికి పాల్పొందానికి కుటుంబం బట్టి నీ కొంచెం ఉన్నాడు నేను ఆరాధించుకుని ఆడుతూ కాలంలో మెలకు బట్టి అయ్యా తండ్రి జీవన బట్టి నీకు వన్నాను తండ్రి నేను ప్రభుత్వ ప్రభుత్వం భద్రపరిచిన విధానం బట్టి ఉన్నాడు మీకు ఇస్తున్నా తండ్రి నేను గొప్ప విశ్రాంతి ఇవ్వాలని ప్రభా తండ్రి నేను నీ ఆశయం ఉన్నది తండ్రి ఈ లోకంలోనే కాదు తానున్న లోకంలో మా తండ్రి నిన్న గొప్ప విశ్రాంతి అయ్యా తండ్రి నిన్న ఈ లోకంలో మేము అయ్యా తండ్రి నేను అనుభవించకుండా ఆ లోకంలో తండ్రి ఎలా ఎలా అవుతుంది తండ్రి ఈ లోకంలో మేము అనుభవించింది కాకుండా మా వల్ల ఇతరులకి తండ్రి నేను తండ్రి నేను విశ్రాంతి ప్రభా తండ్రి ఇటు ఇటు విశ్వాసము ఇటీ తండ్రి నేను ఛాలెంజింగ్ లైఫ్ మేము జీవించడానికి ఈ లోకంలో మాకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఈ వాక్యంతో ప్రభా తండ్రి నేను మాలో తండ్రి నైనా విశ్వాసాన్ని పూర్కొలుకోండి ఆ విశ్వాసం తీసివేయండి ప్రభా అనుమానాలు తండ్రి ఈ వాగ్దానాలు ఇచ్చి తండ్రి నెల పట్టుదల మా జీవితంలో దయచేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావం వందనాలు స్థితి చెల్లిస్తున్నాం అభిరామ్ కోసం ప్రార్థిస్తున్నాం భార్య కోసం ప్రార్థిస్తున్నాం నిర్మలా తండ్రి నీళ్లు ఖాళీ చేయాలనుకుంటున్నారు అంటున్నారు వాళ్ళని ప్రభావ తండ్రి మీరే సహాయం చేయండి ఎక్కడ పోయి ఉండాలి అర్థం కావట్లేదు ఇదే టెంపుల్ దగ్గర పోయి ఉండమంటున్నారు వాళ్ళని అయ్యా మీ టెంపుల్ దగ్గర పోయిట్టుంటాం అయ్యా అని చెప్పి అంటున్నదా అయ్యా అతనికి సహాయం చేయండి ప్రభావ నీకు చూపించండి అయ్యా అతన్ని నమ్ముకునే బిడ్డలుగా తండ్రి నెన మీరే సహాయం చేసి నడిపించమని తండ్రి విశ్వాసం అధికం చేయమని చుట్టుపక్కల ముందు ప్రభావ తన ఈ నామకత్వాన్ని రుజువు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ సమయంలో ప్రభాకృష్ణ కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డని మీరే ముఖ్యమంత్రి ఆరోగ్యం దేచేయండి దుఃఖపరచండి లివర్ ని ప్రభావ మీద తాకమని తండ్రి నేను నీ చేయండి ప్రభా తండ్రి చిట్టుబాబుని భార్యని అపం చేసుకోండి నీ సేవకులని ప్రభావం బలపరచండి తండ్రి నైనా బిడ్డ తండ్రి జాషు కోసం ప్రార్థిస్తున్నాం నీ సాకి దయచేయండి తండ్రి నీ కొ చూపించండి తండ్రి ఆయన ఒక కాలం నుంచి బిడ్డ అనారోగ్యంగా ఉన్నాడు తండ్రి ఇంతవరకు ప్రభావ మీరు సహాయపడుతూ వచ్చారు తండ్రి ఎక్కడ చూపిస్తూ వచ్చారు ప్రభావీ ఉద్దేశం ఏమేమి ఉన్నారు మాకు తెలియదు కానీ తండ్రి నేను బిడ్డలుగా మేము మాకు ఇచ్చిన అధికారం బట్టి మాకు ఇచ్చిన బట్టి తండ్రి ఇచ్చి పట్టుకొని అయ్యా తండ్రి బిడ్డను సొత్పరచమని ప్రభావంగా బాగు చేసి అయ్యా తండ్రి గొప్ప సేవ చేయనట్లుగా గృత్సరించార్థిస్తున్నాం ఇతని చిన్న బిడ్డ జాష కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను లాదరు గారు వాళ్ళ భార్య బిడ్డల కుటుంబాన్ని చేసుకోండి తండ్రి నన్ను ప్రభావ తల్లిదండ్రులు మీరు ఎలాపరుచండి ప్రభా దాన్ని సరైన వైద్యం పొందడానికి సహాయం చేయండి సరైన డాక్టర్ దగ్గర తండ్రి వైద్యం తీసుకోవడానికి కావలసిన సూపర్చింది వనరులు సంపూర్ణమని ప్రార్థిస్తున్నాం ప్రభా అన్ని మా దేశం మా కోసం ప్రార్థిస్తున్నాం ప్రభా తండ్రి రానున్న రోజుల్లో మా చర్చస్ గురించి ప్రార్థిస్తున్నాం ప్రభా ఎలాంటి గ్యాదరింగ్ ఉంటదో తను ఏ రకంగా తనని ఆయన ప్రభా పరిచర్ చేయాలో అనేది అయ్యా మార్గశాలను చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి కూర్చోండి సాయం చేయండి అయ్యా తండ్రి ఆయన నీ నామానికి మేమే కనుక తీసుకోరండి ప్రభా తండ్రి ఇప్పటికే తండ్రి గొప్ప కార్యం చేస్తూ వస్తున్నారు ఇంక రొట్టి విరచడం ప్రభా తండ్రి నేను ప్రభా సహవాసం కుటుంబంలో తండ్రి నేను ఆత్మీయ కుటుంబాలుగా తండ్రి నాన్న కుటుంబాలని ప్రభా బలపడుతున్నారు నీకు అనాలు నీ ఉద్దేశం సంపూర్ణంగా నెరవేర్చండి ప్రభా అనేకలు తండ్రి కుటుంబాల్లో ఆ తండ్రి విశ్వాస కుటుంబాల్లో ఏ ఒక్కరు సరే తండ్రి ఈ నామికల్ని ఒక్క బిడ్డ కూడా తండ్రి కుటుంబంలో ఒక్కరు కూడా తండ్రి రక్షణ లేకుండా అనేది జరగకూడదు ప్రభావ అందరూ రక్షణ పొందాలని తండ్రి ఉద్దేశం కనుక ప్రభా ఈ కోవిడ్ వల్ల ఈ పరిస్థితిలో ప్రభావ తండ్రి నీ ఉద్దేశం సంపూర్ణ నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తండ్రి ఆయన ప్రభావ మీకు ప్రోత్సహించండి మెట్టలు దాని విషయం గురించి ఆయా సైక్లోన్ గురించి మీ పార్లర్ పెడుతున్నాము మీరే సహాయం చేయండి మీకు ప్రోత్సహించండి తండ్రి ఇది కాక తండ్రి ఆయన ఇప్పుడు దగ్గర చేసిన చేసిన పరిచయం అంతా దీవించి ఆస్వాదించమని కోరుకుంటూ ఆయా విత్తన వాక్యాన్ని ప్రభావ తండ్రి నీరు కట్టి పనికొచ్చేయమని పాం ప్రభావ మీ కార్యం చేయండి తండ్రి ఇది కాకండీ నేను మీ బిడ్డలుగా మేము తండ్రి రానున్న రోజుల్లో ప్రభావి పరిచయని ప్రభా తండ్రి అది బహిరంగ స్వార్థ కానీ తండ్రి మేము చేయాలనేది ప్రభావ చేంజింగ్ వరల్డ్ లో ప్రభా తండ్రి మేము ఎలాంటి చేంజ్ తీసుకోవాలా ఎలాంటి మీరు సహాయం చేసి నటించు పెట్టుకుంటున్నా నమ్మకం అయితే ప్రేమ కలిగిన రాజా మీ పాదాలు కొందనాలు స్తోత్రస్థుతులు చెల్లించుకుంటున్నాను తండ్రి అధికాలికైనా కొందనాలు ప్రేమించి మీరు ఒకసారి తండ్రి నాకు ఇచ్చిన యొక్క ఎగతనాలు తండ్రి మీ పాశ్ అనేదిలో మీ మధ్యలో నాకు ఇచ్చినటువంటి పాలు పంపి చెల్లించుకుంటున్నాం తండ్రి కేవలం పనికొని వాడిని దేవించులేమని ఎత్తినారు కృప్ను అనుగ్రహించినారు నమ్మకం ఎంత పాపంలోనూ దోషంలో నమ్మకం ఎంత శాపంలోనూ కోరిక మార్కెట్లోనూ ఉండదు అనండి దేవుడు కడిగి క్షమించి కృపిను అనుగ్రహించి మీ విడిగా తండ్రి మీ రాజు వరుసగా చేసిన కృపిక జీవితంలో మా జీవితాలు తండ్రి మీరు చేసినటువంటి గొప్ప ఆశ్చర్యకార్యాలండి దేవ నమ్మకం ఏంటండి మీ పాండి విజ్ఞాపకం చేసుకోండి రక్త రోక్షణ కిందకి వస్తుంది క్షమించుకున్నాను ప్రేంగుల గింరాజా నమ్మకం ఏంటంటే మీ మంచిదనానికి కొందరు ఆమకం ఏంటంటే ప్రేమ గిన్నరాజాలో మేము స్థితిస్తున్నాం గణపరిస్తున్నాండిన వాక్యానికి కొందరు ఆశ్లించుకుంటున్నాండి ఇక నమ్మకం ఏంటంటే మీరు ఇచ్చే విజ్ఞానం నమ్మకం ఏంటంటే అది నమ్మకం అయిందేవా అనేట్లను రక్షించేదిగా అనేట్లు విశ్రాంతి అనుగ్రహించేదిగా ఉంటారు నమ్మకం ఏందేవా మా జీవితాల్లో తండ్రి అనేటువంటి విశ్రాంతి అనుభవించే వాళ్ళు ఉంటారు కలిగిన రాజాగలిగింది అంటే మీ పాదాలకు స్తోత్రాలు మీ పాదాలకుంటే అయ్యా ప్రార్థించిన ప్రార్థన మనవులు అన్నిటిని మీరు విన్నందుకే మీకు కొందరు ఆచరించుకుంటున్నాం నమ్మకం ఏంటంటే మీరు నమ్మకమైన ప్రార్థన వినేదానికి జవాబిచ్చేది అయ్యా నమ్మకం ఏంటంటే మా యోగ్యతను మా యొక్క అర్హతను బట్టి కాదు ఏదైతే తలంచుకోవటానికి కానీ ఊహించుకోవటం కానీ కేవలం మీ యొక్క యుద్ధ మీ యొక్క మంచితనాన్ని బట్టి మీ యొక్క కొడుకును బట్టి వ్యాప్తం చేసుకోవడానికి ప్రార్థిస్తున్నావు ద్వారా యొక్క విగ్రహాలు దేశాన్ని ప్రతి ఒక్క ఆత్మను సిద్ధంగా ఉన్నటువంటి ప్రత్యేక ఆత్మ వినిపిస్తున్నావు నువ్వు ఎండేవా శక్తి కలిగినామో బలమైన సమస్తమైన సాధానంగా సందకాలండి కట్టుబడుతుండగా ప్రేమి కలిగిన రాజా మహిళ కలిగిన తండ్రి మీ యొక్క రాజ్యశార్త ప్రతి శక్తిని ప్రతి వ్యక్తిని సమస్తం మీ యొక్క అధికారం కింద పిస్తున్నాం మీ యొక్క శిలి శక్తి కింద అయా నా దేశం మీద మీ యొక్క శక్తిని కోరుకుంటుండగా అయ్యా నమ్మకమైన తండ్రి అనేకలు వీక్షించగలుగురు కాక అనేక క్రియే సహాయించి నమ్మకం ఏంటంటే ఇప్పుడు ఎంగులకి తండ్రి ఇక కోత వారు నమ్మకం ఏంటంటే వాళ్ళు వేడుక మనం ఏవో వర్తంగా సరిచినారు చూస్తున్నావు తండ్రి కృపను అనుగ్రహించి కోత విస్తారంగా ఉండగా కృపను గ్రహించడానికి ప్రార్థిస్తున్నావు తండ్రి నమ్మకం అయింది తండ్రి దేవ అనేతుల తండ్రి మీ ప్రేమను మీ రక్షణ స్వార్తను వెనుకనే ఉన్నారు తండ్రి ఇక సహాయం చేయండి జలు చేసుకోవడానికి తండ్రి సమయంలో ఎంతమంది అయితే మీ కొరత సమర్పించుకుని వచ్చినటువంటి సేవకులు కాస్టర్స్ దేవా మీ బిడ్డలు ఉన్నారు తండ్రి సేవకారి దేవా వివిధ ప్రాంతాల్లో వివిధ ఆర్గనైజేషన్ల కింద వివిధ సంస్థల కింద వివిధ ప్రాంతాల్లో అయ్యా నమ్మకం ఎంత పని చేస్తున్నారు వారి వారి కుటుంబాలను మీకు అయ్యా నమ్మకం ఏంటంటే మీరు నమ్మకం కలిగిన రాజా నమ్మకం ఏంటంటే ఈ యొక్క సమయంలో వారి యొక్క విశ్వాసానికి ఒక పెద్ద పరీక్షగా వచ్చింది అయ్యాకున్నది ఎవరు నిలబెట్టమని ప్రార్థిస్తున్నారు నమకు ఏందేవా ప్రేంగులకు రజా శత్రువు కలిగి శత్రువు కలిగించే దేవా సమస్యల నుండి దూరపరిచి అయ్యా విశ్వాసం నిలబడే వారికి అంతా సహాయం నమకోవా ప్రేంగులు తండ్రి అటు పరిచయం అటులను లేవా ఆదుకునే వారిని లేవనెత్తమని లేవా అనేకులు తండ్రి వారి యొక్క సేవలను పనిలో పారం కావటానికి కరోనా వైరస్ ద్వారా నమ్మకం ఏంటంటే తద్వారా వచ్చినటువంటి లాక్డౌన్ తదుపరి పరిస్థితులను బట్టి నమ్మకం తండ్రి లాక్డౌన్ చేసిన తర్వాత నమ్మకం ఏంటంటే ఎనిమిదో నుంచి చర్చ ప్రారంభించుకోవచ్చునని ఆ అదే వాళ్ళు అయ్యా నమ్మకం ఏంటంటే అటు పరిస్థితుల్లో తండ్రి ఎంతమందిని అనుమతిస్తారు ఏ విధంగా సంఘం ఏ విధంగా దేవ సర్చెస్ నడుస్తాయో తెలియదు తండ్రి అయ్యా మేమైపు చూస్తున్నాము కుటుంబానుగ్రహించండి దేవ క్రైస్తవ నాయకులు అధికారుల జ్ఞానం అనుగ్రహించి ప్రార్థిస్తున్నాం కుటుంబాన్ని గ్రహించండి అంటే మీ సహాయం చేయండి వ్యాధి ప్రభుత్వం దేవ నిన్నటి ఒక్క దినంలోనే తండ్రి సుమారుగా తొమ్మిది వేల సుమారుగా పదివేల వరకు తండ్రి కేసులు అదే ఒక్క రోజులు దేవ ఆంధ్రప్రదేశ్ సంఖ్యలో తండ్రి నమ్మకం దేవా కేసులు నమోదు అవుతున్నటువంటి పరిస్థితులు బయట అమాయకమైన ప్రజలు మీరు ప్రజలు అయ్యా జ్ఞాపకం చేసుకుంటే నిన్న తుఫాన్ల నుంచి దేవా గొప్ప ఉపద్రవం నుంచి కల్పించినారు పెద్దగా ప్రాణ నష్టం జరగకుండా అయ్యా నమ్మకం ఏంటంటే మీరు ఆ ప్రాణ విధానానికి అయ్యా మీ యొక్క మీ యొక్క గొప్పదేవ నమ్మకం ఏంటంటే నమ్మకం ఏంటంటే నేను అడుదినంలో తండ్రి ఉత్తర భారతదేశంలో వచ్చినటువంటి భూకంపాన్ని కూడా తండ్రి పెద్దగా రాకుండా తండ్రి అది మూడు వందల ప్రెంగుల గుండ్రరాజా కలిగించి అయ్యాను ప్రార్థిస్తున్నాను దేవ నమ్మకం మీ పాదాలు సహాయం చేయండి ప్రింగులు గుండ్రి గారు మనం జ్ఞాపకం తీసుకుంటున్నాను దేవాసీపెట్టుకుంటుండీ తండ్రి అయ్యా మీరు నడిపించుకోవాలి మీ చేతిలోండి సహాయం చేయండి అదే విధంగా అయ్యా మీ యొక్క ఏక అద్భుతం కొరకే మీ యొక్క కార్యం కొరకు ఏదో చేస్తుంది కదా అయ్యాండి మీ చేతిలోట్టుకుంటున్నాం అయ్యాస్ మీద జాబ్ చేసుకోవాలండి సృష్టిని గురించి ప్రార్థిస్తున్న సహాయం చేయండి అభివృద్ధి బలపరుచం కుటుంబాలంటే అయ్యాడు అయ్యా నమ్మకం ఏంటంటే తల్లి ఎన్న నమ్మారుచున్నాడు తల్లి నమ్మారు కానీ నేను ఎడబోయనని కలుస్తున్నారు అటు వాగ్దానాన్ని ఆయన జీవితంలో కోరుకుంటున్న సహాయం చేయండి నమ్మకం ఏంటంటే బలపరచు సహాయం చేయండి వారికి ఉన్నటువంటి ఇబ్బందుల్లో నమ్మకం ఏంటంటే వాళ్ళ హృదయ వాళ్ళ యొక్క సమస్యల్ని పరిష్కరించడానికి నమ్మకం కలిసి పనిచేయడానికి తనకు ఇచ్చినటువంటి హృదయానికి మంచితనాలకైనా పొందడానికి నిన్న దినంలో జరిగినటువంటి నమ్మకం ఏంటంటే మెడికల్ డయాగ్నోసిస్ లోటు చూడపడిన విజయ్ కను చూపించుకుంటున్నాను మంచి దేవుడు అయా మహృదయాల్లో తండ్రి పనికిరండి మహృదయాల్లో తండ్రి అయా ఈసారి ఎడలా తండ్రి పొరుగు వారి ఎడలా తండ్రి బాధలో కష్టాల్లో శ్రమను చేరుకున్న వారి ఎడల అమ్మకం ఏంటంటే ప్రేమను అయా సమ్మరించి కూడా సాధిస్తున్నాను తండ్రి బాధ్యతలు సమరించుకోవడం సాధిస్తున్నాను తండ్రి అయ్యా వారందరిలో మిమ్మల్ని చూడటానికి మాకు సహాయం చేయండి సాధిస్తున్నారు నమ్మకం ఏంటంటే ప్రేమి సమయంలో నేను ఎక్కువ చూస్తున్నాను ఆధారపెట్టుకుంటున్నావు అంటే మన దాని గురించి ప్రార్థిస్తున్నావు అంటే వ్యవసాయ వ్యవసాయదారుల గురించి ప్రార్థిస్తున్నావు అయ్యా దోపిడీదారుల కంటే వ్యవసాయదారులు లేవా నమ్మకం ఏంటంటే అంతగానో అభివృద్ధి చేస్తున్నారంటే ప్రభుత్వాలు అస్సలు పట్టించుకోకుండా అయ్యా ఒక యంత్రాంగం కూడా లేకపోతే అంటే ప్రేంగ రాజా నమ్మకం ఏంటంటే అధికారులు అవి దేంట్లో వృద్ధి చెందుతున్నారు నమ్మకం ఏంటంటే శాపమరికమైనటువంటి ఏక దేశం అయ్యా ఆకృతి అనుగ్రహించండి సహాయం చేయగల అయ్యా అయా జ్ఞాపకం చేసుకోండి నమ్మకం ఫ్రెండ్లు ఏంటంటే ఏక సమయంలో ఉపద్రవాల మధ్య అంటే ఆ యొక్క మిడతలు దండిస్తే అయా మేము తట్టుకోగలం అంటే రైతులు తట్టుకోగలగా వేరే ప్రజలు నచ్చుకోవాలి అయ్యా ఆకృతి అనుకూలించినందుకేమన్నారు అయా నీ పాదలు ఇస్తాయి అంటే సమయంలో మురికి వాడలో నమ్మకం ఏంటంటే ఫ్రెండ్కుంటున్నా దేవ పెంగి ప్రజలు జ్ఞాపకం చేసుకుంటున్నారు జ్ఞాపకం తీసుకుంటున్నారు పిల్లలని జ్ఞాపకం చేసుకుంటున్నారు చర్యలు హింసం తీసుకుంటున్నారు దేవ అయ్యా ఆహారం లేక దేవ సరైనటువంటి వసతులు లేక అనారోగ్యాల ప్రతి దేవ లేదు అయ్యా అనుమతిస్తున్నటువంటి ప్రజల జ్ఞాపకం తీసుకున్నట్టు అంటే అయ్యా మా దృష్టికి దేవత దృష్టికి ప్రార్థిస్తాం పరస్సు తండ్రి మీకు వదనాలైనా బహునతుల మీకుల స్తోత్రాలైనా మీ యొక్క కృపా సింహాసనం ఆశ్రయించే యోగ్యతని భాగ్యాన్ని వివిధ మీరు మాకు ఇచ్చినందుకు మీకు ఎంతో వదనాలను అయినా స్థుతుల స్తోత్రాలు అర్పించుకుంటున్నాం తండ్రి ముఖ్యంగా ప్రభావ మనందరినీ ప్రభావ రాసిన పత్రిక రెండవ అధ్యయనంలో మీరు చూపించిన విధానంగా మీతో పాటు ప్రస్తుతము ఆ యొక్క పర్లోకమార్ సింహసనం మనం కూర్చు దాన్ని బట్టి మీకు ఎంతో వర్ణం ప్రభావ మేము శారీరకంగా ఈ లోకంలో ఉన్నాం కానీ నైనా ఆత్మలో మీతో పాటు మీ శరీరంలో ఉన్నాం అనే ఒక జ్ఞాపకం చేస్తుంది కాబట్టి మేము దేని విషయంలో భయపడాం దేని విషయంలో చింతించాం కానీ ప్రభా లేని వారి కలిపి భయం ఉంటుండగా వారిని ఏ రీతిగా మేము ఆదరించాలా ఏ రీతిగా వారు నడిపించాలా మీరు మాతో మీకు ఎంతో వర్ణాల ప్రభా మీ యొక్క కృతా సంకల్పంలో మేమందరం దాన కదండి అవును ప్రభా మీ రక్షణ ప్రణాళిక అనేకులకది నేను చూపించాలా ప్రభు ఎందుకంటే అది ఇంకా అనేకులు తదులేని స్థాయిలో ఉంటున్నారు ఆ ప్రణాళికలో రాణి ఆ విధంగా క్రైస్త సంబంధించిన అధ్యక్షులుగా వారు అటువంటి ప్రేరేపలు దయచేసి నిధులు మేము రక్షణ సందేశం ప్రకటించాలా మన మమ్మల్నితో బోధ అనిషి వాళ్ళు మర్చిపోయిన ప్రభావ రక్షణ సందేశాన్ని అనేకమైన విషయాలు ప్రకటిస్తారు కానీ రక్షణ ఆల్టర్ కాల్స్ మర్చిపోయిన ఇప్పుడు టైం అంటే చివరి టైం ఎందుకంటే తనుమణి ఆయకలు చూపిస్తారు అంటే అందరి మీద ఆత్మ గమనిస్తారు అప్రవచనం తండ్రి మొదటి దశాబ్దంలో ఆరంభమైంది ఆయన ఇప్పుడు మా కాలంలో ముగిస్తుంది అప్రవచనం కాబట్టి ఆయన ఈ ముగించే దశలో కరవేరీ వర్షకాలంలో ఏమంటుండగా అందరి మీద మీకు ఆత్మను కుమరించటండి లేకపోతే ఈ సత్యాన్ని అవును ప్రభుత్వం ఎక్కి పరిస్థితి చూడలేదు ఎందుకంటే పక్షుల మళ్ళీ అందరినీ సమసత్యం గడిపిస్తారని మీరే మాకు వాగ్దానాలు చేస్తారు వాటి దయ పెట్టి వాగ్దానాలను పెట్టి సత్యాన్ని ఆత్మ గడిపే మాకు భయం చేయండి సత్యకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం పాస్టర్స్ అనుగ్రహించంటండి వాళ్ళు ఇంత సమర్పించుకొని మీకోరికి వాళ్ళ జీవితం చేయాలంటే ప్రభు ఎంతో మందిని చూస్తాను అంతే బహు భయంకరమైన సేవలలో చూసిన పాస్టల్ మాత్రం పాటు అంటున్నారు కష్టాలు కాలు అవుతుంది యాక్సిడెంట్స్ అయితే ఓ ప్రభు మరణాంధకారుల పోయి తిరిగి వస్తున్నారు బయట ఎంతగానో శ్రమనుభవించారు కానీ ప్రభావ ఈ యొక్క సత్యాన్ని వాళ్ళు గ్రహించే స్థితిలో ఉన్నారు ఎందుకంటే మెకానికల్ లైఫ్ అయితే ప్రభావ వారి పట్ల కనికరాలను చూపించమంటూ ఆర్థిస్తున్నాం తండ్రి నీ కృపలో జ్ఞాపకం తీసుకోండి తండ్రి సత్యాన్ని వాటిని వాళ్ళు ధైర్యంగా ప్రకటించాల ప్రభావ అనేక శిష్యులుగా మార్చాలా ఆ ఆజ్ఞ పాటించలేని స్థితిలో ఉంది క్రైస్తవ సంఘం ప్రపంచం అంత తండ్రి ప్రతి సంఘంలో శిష్యులుగా తయారు కావాలంటే ఆ బోధం పోయింది ప్రభావ కనికరించి ఆ బోధం తిరిగి అంతమంటే ఆర్థిస్తున్నాం ఆయన కృపలో మరోసారి జ్ఞాపకం చేసుకోండి ప్రభావ ఎనిమిదవ తారీఖు నుంచి ప్రోభాన్ని రీఓపెన్ చేస్తా అంటున్నారు నేను కానీ మీరు చూపించిన ఈ యొక్క వైరస్ మిలియన్స్ అండ్ మిలియన్స్ ఇన్ఫెక్ట్ అవుతుంది చాలా మంది చనిపోతారు మీరు ముందుగానే హెచ్చరించాలనుకోవాలి కాబట్టి తండ్రి ఇప్పుడు అందరు సంతోషంగా ఉన్నారు రీఓపెనింగ్ అవుతుంది కానీ ప్రభావ ఆ యొక్క వాక్యం మాట నెరవేరుతుంది ప్రభా మీరు చెప్పిన వాక్యం అనుకరించమని ప్రార్థిస్తున్నాం ఇది మంచి ఆపర్చునిటీ అండి ప్రతి సంఘానికి ఆ యొక్క ఆ యొక్క వాటి గురించి ఆయన గ్రహింపు లేని వాడికి కూడా అనుగ్రహించమే ఆర్థిస్తున్నాం మరి విశేషంగా తండ్రి స్వసత వారం అవసరమైనా ప్రభు ఆయన వారాన్ని అనుగ్రహించి ప్రతి సంఘంలో ఉన్న సభ్యులకి అగ్ని అనుగ్రహించండి ఎందుకంటే ప్రభు ఈ వైరస్ విజృంభించినప్పుడు నైనా ప్రయత్న సంఘం సాక్షం బొగదుకుంటది వీడి దేవుడు ఏం చేసిండు అని అందరికీ అయితే అనుకరించమంటే ఆర్దేశాం అటువంటి స్వతంత వారం అందరికీ ప్రభావ ఎందుకంటే వాక్యం ఉంది ప్రభా అనేతలకు మీరు ఆ వరాలు అనుగ్రహిస్తున్నారు తన మీ ఇష్టం చెప్పుడనే పంచి పెడతా ఉన్నారు కొండ రాష్ట్ర పత్రికలో అవును అది అది వాక్యం కాబట్టి అది ఘట్టంగా నెరవేరుస్తుంది ఎవరెవరికి ఎవరెవరికి అవసరమో ఆ వరాలనే మీరు పంచి కాబట్టి వాటిని పంచమని ఆదేశమైన సంఘానికి అనుగ్రహించండి అయినా ఉపవరాలు విజృంభించి చంద్ర అవి నేను ఆపరేషన్స్ లో చర్చ సెల్లెత్తండి అక్కడ వైరస్ బాధితులందరూ చర్చకొచ్చినప్పటికీ హీల్ జరగలాగా మేము కళలు చూసిన వాళ్ళు మహిమపరచాలని అయినా అటువంటి జీవిలో తీసుకుంటాం ఇంకొక అవకాశం అనుభవించమని ప్రార్థిస్తున్నాను నేను ఒక కేంద్రంలో ప్రార్థన సరిగ్గా చేయలేం నేను అనుకున్నాను మేడం అయితే గురించి ప్రార్థిస్తున్నట్లుగా అసలు మతి స్థిమితం సమస్య గురించి మేము ప్రార్థిస్తుంటే అయితే సమస్య అయితే మనం మీరే పరిష్కరించమని ప్రార్థిస్తున్నాను మీరు రూక్షించండి హీలింగ్ లా తల నుంచి అక్కడ వరకు సంతరమైన హీలింగ్ దేండి తండ్రి అక్కడ ఆ యొక్క బ్రెయిన్ లో ఉన్న ఆ యొక్క కెమికల్ రియాక్షన్స్ మీరు అదుపులోకి తీసుకోండి తండ్రి ఆ యొక్క ఎలక్ట్రికల్ ఎనర్జీస్ ని అదుపులోకి తీసుకోండి నార్మల్కి దయచేయండి తవ్వ జాస్వా బిడ్డ ముట్టండి సొత్తపరచండి ఆ యొక్క హార్ట్లిస్టిక్ క్లాక్స్ క్లీన్ చేయండి తగ్గ క్లాక్స్ తొలగించండి మైనా ఆ యొక్క మళ్ళీ కిడ్నీ రీఫంక్షన్ క్రియేట్ చేయండి తర్వాత చిన్న బాగా గహుషివా గురించి కార్జెస్ కానీ ఆ జాష్వాని మురుముట్టండి సొత్తపరిచే ఆయన హార్ట్ హోల్ బ్లాక్ ని చేయండి మైనా అయితే పాపకృష్ణ గురించి ప్రార్థిస్తున్నాయి కన్నా లిబర్టీ ఆర్డర్ ని పెరిగిమని ప్రార్థిస్తున్నాం తర్వాత మీకు సమర్థం సాధ్యమైన అవును ప్రభా మీ మహిమనే వాళ్ళందరినీ సత్వపచ్చమని ప్రార్థిస్తున్నాం అది మేము చూసి మిమ్మల్ని చాలా ప్రభుత్వ సాక్ష్యంగా లేదు ఇంత పంచుకోవాలి మమ్మల్ని నడిపించండి విడతల దాన్ని గడ్డించండి ఈ దేశం మీకు కలికరం చూపించండి ఎందుకంటే ఈ దేశం మీద మీరు ఎస్సీఆర్ కాలం నుంచి చూపిస్తున్నారు మీ కనికరం అవును ప్రభావ దాన్ని బట్టి మీకు ఎంతో ఈ దేశం పట్ల మీకు ఎంతో ప్రేమ ఉంది కాబట్టి మీరు దీన్ని కాపాడుతూ వచ్చింది ఈ సంవత్సరాలు దీని పట్ల తన సంపూర్తి నడిపించండి గొప్ప గొప్ప సేవకులు రావాలా ప్రపంచం మిషన్స్ పోవాలి దేశం నుంచి సాయపడమంటే ఆర్థిస్తున్నాను ముఖ్యంగా తండ్రి అక్కడ రివైవల్ తీసుకోండి చర్చ ఒక సేవకులు తను మళ్ళీ రెస్టరేషన్ మెంటాలిటీ కలిగి ముందుకోలాగా గొప్ప గొప్ప సేవకులను తయారు చేసుకునేలాగా సహాయపడండి కొన్ని రేపు ఇస్తే విజృంభించండి సేవ చేసే గొప్ప సేవకులను మీరే సేవపరచుకోమంటే ఆర్థిస్తున్నాం అండ మెరుగుపరచండి కుటుంబాలలో ఆధారించండి మాస్టర్స్ కుటుంబాలన్నీ పోషించండి అవును ప్రభా అవున పనివారు మన గీతానికి పాత్ర్యాన్ని చదివిస్తుందని ఆయన ఆ వాక్యాన్ని నెరవేర్చి అనుమనించకుండా దేని విషయంలో మేము భయపడకుండా కలిగి సేవ చేసే బిడ్డగా తయారు చేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామం ప్రార్థించున్నా తండ్రి మన ప్రభుత్వ యేసుక్రీస్తు కృప సమాధానం నడిపి సదాకాలం తొడేందులుగా ప్రత్యేకంగా వాక్యం పంచుకుంటారు శామ్ లీడింగ్ తీసుకుంటారు Thanks yes, sir thank, thank you one and all praise the lord thank you regularly thank you thank you